నిరాకరో అనిరాకరస్ నిరే ఉపనిషత్సే మయూసన్ మూషన్ ఓం సంతి మఘవన్మత్యం వా ఇదరీరం ఆప్త మృత్యునా సదస్మృత్యా శరీరోధిష్టానం ఆప్తో వై సరీరస్ ప్రియా ప్రియాభ్యా వైరీరస్ అశరీర సంసారవిద్యాధ్యస్త ఆత్మని సంసార నీ రజ్జుక్తికాగనా సత్పరజతమలాదీని మిథ్యాజ్ఞానాభ్యవంతీతి ఏతే సశరీరస్ ప్రియాప్రియోరపతిస్ వ్యాఖ్యాతం వ్యక్త స్థితం అప్రియవేత్తేేతి నియవేత్తం సతి సర్వరయాయూ అమృతమభయేతృేతి ప్రజాపతిర్వచనం ఎదివా ప్రజాపతిహ్యత్మతిర్వచనం సత్యమే భేత్ నైతత్కబుద్ధ్యా మృతాత్తుం యుర ప్రమాణాంతరస్ అనుపత్ నను ప్రత్యక్ష దుఃఖారీ అియలేతృవ్యీ అనుభూయతే ఇది చెన్నా ఇక్కడ పూర్వపక్షం ఏమంటే ఈ వ్యక్తి యొక్క అంతరతమ స్వరూపము ఆత్మ దాన్ని ఆత్మంటారు వ్యక్తి యొక్క ఇన్నర్మోస్ట్ రియాలిటీ వాట్ ఆర్ మై అది ఏమో దాన్ని ఆత్మ అంటారు ఆత్మయే బ్రహ్మ అది పరమాత్మ ఆత్మ పరమాత్మ వేరు కాదు ఆత్మయే పరమాత్మ నిజానికి మొత్తం ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా పరమాత్మ శుద్ధ ప్రయోగం లేదు ఏ ఉపనిషత్తులో ఎక్కడా పరమాత్మ శుద్ధ ప్రయోగం లేదు పది ఉపనిషత్తులలో లేదు ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు ఈ స్టాండర్డ్ మేజర్ ఉపనిషత్తులో ఆత్మశుద్ధ ప్రయోగమే ఉంది కానీ పరమాత్మ శుద్ధ ప్రయోగం లేదు అయితే ఈ ద్వైతవాదాలు ప్రబలిన తరువాత వాటికి కూడా కొంత రెస్పెక్టబిలిటీ రావటం దాంతో ఆ ఏదో నెయ్యి శుద్ధమైన నెయ్యి అన్నట్లుగా ఆత్మ పరమాత్మ అనే ఆ పరమానే విశేషణాన్ని వేయాల్సినటువంటి అగత్యం వచ్చింది కాబట్టి ఆత్మ అంటే అది పరమాత్మ అదే మనం చెప్పాం అలా అయితే మరి ఆత్మకి సంసారత్వం ఉంది కదా అంటే ఆత్మకి సంసారత్వం ఆత్మకి సంసారత్వం ఉంటే బ్రహ్మ కూడా అది సమస్య అసలు స్వైతవాదులు ఎలా ఉంటారంటే బ్రహ్మకి సంసారత్వాన్ని వీళ్ళు అంతకడతారు ముందు వీడు దేవుడికి ఒక భార్య పిల్లలు వీడికి ఉన్న సంసారం అంతా దేవుడి మీద పెడతారు అయితే ఆ విధంగా పూజ అది చేస్తూ ఉంటాడు ఆత్మ వాడే చేస్తూ ఉంటాడు అతను చేస్తూ ఆత్మ బ్రహ్మ ఒక్కటే రా అంటే అది మనకున్న సంసారం దేవుడికి కదా అని పూర్వపక్షం చేస్తారు సరే మనకున్న సంసారం పూర్వ దేవుడికి బ్రహ్మని ఆత్మని భిన్న భిన్నంగా అట్టి పెట్టిన వాడివి నువ్వేమన్నా పోనీ ఆ బ్రహ్మని అసంసారిగా నిలబెట్టేవా మళ్ళీ అది రేణింది ఆయన ఒక మాఫియా దానితో నువ్వు తయారు చేసి పెడతాడు పరబ్రహ్మ వీడే మళ్ళీ పౌరపక్షం చేస్తూ ఉంటాడు ఏమని పరబ్రహ్మను ఆత్మ అవహత సంసారం వచ్చేస్తుంది కదా గౌరవక్షంగా సో ఇది ఆల్ గడబిడ వ్యవహారం ఇది కాదు ఆత్మ ఎందు సంసారత్వం ఉందా లేదా అజ్ఞానం చేత అనుభవానికి వస్తుంది అజ్ఞానం చేత ఏది అనుభవానికి వస్తుందో అది వాస్తవంలో ఉండేది కాదు అజ్ఞాని అజ్ఞానం చేత అనుభవానికి వచ్చే పాము విషం గలది కాదు అజ్ఞానం చేత అనుభవానికి వచ్చే ఎండమాముల వల్ల బురద ఏర్పడదు అదంతా బురద అయిపోతుందండి ఎండమాములు మనం చూస్తాము అక్కడ మీరేమీ లేదు అక్కడ అజ్ఞానం చేత అలాగే అజ్ఞానం చేత అనుభవానికి వచ్చే సుఖ దుఃఖాదులు సుఖముఖీ అదే సంసారింట అదే ఆత్మ ఎందు పరమాత్మ ఎందు ఉండదు దీవుడికే సంసారం లేదంటూ ఉంటే దేవుడికి సంసారం వచ్చిపోతుందని పూర్వపక్షం చేసేదంటే వాళ్ళని ఆహ్వానాలు మీరు సో నేను ఇదే వీడు శనికి భయపడుతూ ఉంటాడు కాబట్టి శివుడు శనికి భయపడాడని అర్థ చెప్తే అంటే నేను భయపడితే శివుడికి శని కూడా భయపడి స్టోరీ సంగ్ స్టోరీ సంగ్ స్టోరీ దానికి నువ్వు పత్వానికి సంబంధం కాదు సాల్ ప్రాబ్లం ఎనీలే కాబట్టి సంసారత్వము ఆత్మ ఎందు లేదు ఈ కథంతా నేను చెప్పేసాము ఇంతకుముందు మళ్ళీ ఒకసారి అలవాటు ప్రకారంగా రీటయాప్ అయింది మళ్ళీ దీని మీద ఓ పూర్వపక్షం ఆత్మకి సంసారం లేదని నువ్వేమో చెప్పేసేవి బాగానే ఉంది వ్యక్తియుక్తంగా అజ్ఞానం అయితే కల్పితము లేదు అని అంతా బాగానే ఉంది కానీ అనుభవానికి వస్తాం ప్రత్యక్షం అనుభూతి ప్రత్యక్షంగా నేను ఆపునదావు నువ్వు ఆస్తున్నది ఏమన్నా నాకు సంసారం అనుభవానికి వస్తుంటే లేదంటే అదే ప్రత్యక్షం అనుభూతి అయితే ఎలాగంటే దుఃఖాది అప్రియ వేత్తత్వం దుఃఖము దుఃఖము శోకము భయము మొదలైనది దుఃఖము అంటే శరీర పీడ శోకముంటే మానసిక పీడ ఆ రెండు పదాలు వాడినప్పుడు అలా ఒకటే పదం వాడితే అన్ని కట్టగట్టే అదే అవుతుంది సో ఆ సందర్భాన్ని బట్టి దుఃఖ ఆది ఆది శబ్దం చేత నిర్భయము ఇత్యాదు తీసుకోవాలి ఇవన్నీ అప్రియములే దుఃఖము అప్రియము భయము అప్రియము ఇలాంటి అనేక సంసార ధర్మాలు నా అసుయ ఈర్ష్య మాత్సర్యం మరొకటి మరొకటి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అప్రియములే ఇవన్నీ మేము తెలుసుకుంటూ ఉన్నాం తెలుసుకోవడం కదా అనుభవిస్తూ సో ఈ అప్రియ వ్యక్తృత్వము ఇవా అప్రియవేత్త ఇవా అని ఉంది కదా ఇవా ఏమీ కాదు ఏవాని మా బతుకుల్లో ఇవా లేదు ఏవాయే ఉంది ఇవా అంటే అలా అనిపించడం అలా అనిపించడం ఏం కాదు అదే అయి ఉన్నాం సో కాబట్టి ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంటే ఆత్మ పరబ్రహ్మానం చెప్తావు మాకేమో ఆత్మ బద్ధుడు జీవుడు బద్ధ బుడైన జీవుడు అని మాకు నీ ఆత్మ నువ్వే బ్రహ్మది అని చెప్పేస్తే అనైనట్టు అని పూర్వపక్షం ఇంకా యుక్తికి సంబంధించిన పూర్వపక్షాలన్నీ అయిపోయాయి ఇంక ఇది నిజమైన ఆకలి దాని మీద శంకరులు చెప్తున్నారు జరాదిరహిత జీర్ణోహం జాతోహం ఆయుష్మాన్ గౌర కృష్ణోమృత ఇత్యాది ప్రత్యక్తాను భవత్ తూపే ఇప్పుడు కర్మ చేసేవాడిని అడగండి కర్మ కర్మ ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు జ్యోతిష్పమైన స్వర్గ కాము ఈ జీతాన్ని కాబట్టి చేస్తున్నాను ఈ కర్మ చేస్తే ఏమవుతుంది స్వర్గాన్ని పొందుతాము స్వర్గాన్ని పొందుతాను ఈ దేహంతో స్వర్గానికి వెళ్తామని చెప్పిందాడో అలా చెప్పలేదు మరి అలా చెప్పింది సూక్ష్మదేహం వేరే ఉంటుంది దీవుడు వేరే దేహం వేరే దేహము ఈ దేహము ఇది ఇక్కడ నశించిపోతుంది ఇది జీవుడు కాదు ఇది జీవుడు దేహంలో దేహిగా జీవుడు వేరే ఉన్నాడు వాడు స్వర్గానికి పోతాడని చెప్తాడు మీకు అనుభవం ఎలా వస్తుందో అలా వస్తుందో కర్మ చేసే టైంలో మీకు అనుభవం ఎలా ఈ దేహం కంటే భిన్నమైన ఒక దేహిని నేను అనే అనుభవం ఉన్నా కదా మరి లేకపోతే కర్మ ఎందుకు చేస్తున్నావు శాస్త్రం చెప్పింది కాబట్టి చేస్తుంది అనుభవానికి వచ్చిదే సత్యము అనుకుంటే మనం ఎవరి ఏ కర్మ ఏ ఉపాసన ఏమి చేస్తున్నాం కదా ఎందుకు చేస్తున్నాం ప్రత్యక్షంగా ఏదో అనుభవానికి వస్తుందో అది పరమ సత్యం కాదు అది అలా అనుభవానికి పరమ సత్యం వేరే ఉంది అనే ఒక వివేకంతో కదా మనం చేస్తూ ఉంటాం అంతే బస్ అదే నీ పూర్వపక్షానికి అదే సమాధానం సో నేను జీవుడను నాకు ముసలితనము లేదు అని వీరంటాడు కర్మత కర్మవాడు అంటాను వీడికే ముసలితనం వచ్చేసి వీడే చచ్చిపోతే ఇంక స్వర్గానికి వెళ్ళిదెవరు కాబట్టి దేహము జర కలది నేను జర లేని వాడు దేహమే నేననే అజ్ఞానం చేతను నేను జీర్ణ జరాభిరీతుడనైన నేను అంటే వస్తుత జీవస్వరూపుడనైన నేను దేహం యొక్క ధర్మాన్ని నా మీద ఆరోపించుకుని జరను పొందినవాడుగా అనుభవానికి వస్తుంది అని కర్మవాది కూడా చెప్పాల్సి ఉంటుంది నిమానుసక్తి కూడా అలాగే చెప్పాల్సి లేకపోతే కర్మకి స్థానం లేకుండా అయిపోతుంది అలాగే దాతోహం అని అంటారు నేను పుట్టినాను అని నేను పుట్టినాను అన్నప్పుడు మీరు కర్మవాదిని అడగండి జీవుడు పుట్టేదంటే అంతకుముందు లేకుండా పుట్టాడా అలా ఒప్పుకోడు కర్మవాది ఎందుకంటే అంతకుముందు జన్మలో చేసిన కర్మఫలంగా ఈ జన్మ వచ్చిందని చెప్పేప్పుడు అంతకుముందు లేని జీవుడు పుట్టలేదు అంతకుముందు ఉన్న జీవుడే పుట్టాడు ఉన్న జీవుడు పుట్టడండి ఏదన్నా అర్థం ఉండడానికి అంటే అలా కాదండి దేహము పుట్టినప్పుడు నేను పుట్టేదని అనుకుంటున్నాము అని వాడైనా చెప్పాల్సిందే సరపడిందా నీకు నీకు వర్తించేరులే నాకు వర్తిస్తుంది జాతోహమ్మ నువ్వు అనుకుంటున్నావా లేదా అనుకుంటున్నావు దేహం భిన్నమైన జీవుడిని అంగీకరించి కూడా జాతో హోమ్మని అనుకుంటున్నావు నేను పుట్టాను అంతటా తాగడు ఆయుష్మాన్ అంటాడు నేను మంచి వయస్సు కలవాడను ఆయు అనే పదంలో ఏదో పెడతాడు నేను యువకూడను అంటే ఆయుష్మాన్ ఆయుహు యువనమనే ఆయుధాయ కలవాడను నేను మధ్య వయస్సు కూడాను ఆయుష్మాన్ ఆయుష్ దానికి ఆయా అర్థాలు నేను ఉరికి చూడను అని నాకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అని అలా ఊరంతా సాటింపు వేస్తాడు నాకు యాభై ఏళ్ళను ఊరంతా చాపిస్తాడు ఎందుకంటే యాభై ఏళ్ళతో ఊరితో ఊరంత సాధించడం ఎందుకంటే యాభై ఏళ్ళు ఏరుకుంటే బాగుంటుంది కానీ ఉద్యోగందరినీ తిరిగి నాకు యాభై ఏళ్ళు వచ్చి యాభై ఏళ్ళు అనవసరం కాదు నాకెందులో అనవసరం అనిపించింది మీకు కూడా ఆహ్వానించండి ఆయుష్మాన్ తర్వాత గౌర నేను కొత్తగా ఉన్నానంటాడు అసలు నేను నల్లగా ఉన్నానని ఇంకోడు అన్నాడు వాడు నేను వేరా దేహం వేరా అని అడగండి అదే నేను దేహం కాదు దేహదన్నమైన జీవుని అంటాడు ఏదన్నమైన జీవుడు అయితే మరి గౌరహా అహం కృష్ణహా అహం అని ఎందుకు వస్తున్నావు తర్వాత మరణ మరణం ఉందా లేదా నీకు నేను మరణిస్తాను అంటారు మృతహా అలా నా మరణించాడు అంటే మరి అయితే కర్మకాండం ఎందుకు చేస్తున్నాను పితృకర్మ ఎందుకు చేస్తున్నావు అయ్యా లేదండి దేహమే మరణించింది జీవుడు మరణించలేదంటేమైంది అక్కడికి దేహదన్నమైన జీవుడు ప్రత్యక్షంగా అనుభవానికి రావట్లేదు కదా నీకు అయినా కూడా నీవు స్వీకరిస్తున్నావా లేదా ఈస్ యువర్ ప్రాబ్లం దేహ భిన్నమైన జీవు పరిచ్ఛిన్న జీవుల్ని నువ్వు స్వీకరిస్తే దేహ భిన్నమైన అపరిచ్ఛిన్న ఆత్మతత్వాన్ని మేము స్వీకరిస్తాము కాబట్టి నీ పూర్వపక్షం నిలబడదు అక్కడికి ఆ పూర్వపక్షానికి అదే సమాధానం అలాంటి ప్రత్యక్షానుభవములు శాస్త్ర విరుద్ధములైన ప్రత్యక్షానుభవములు ఇవన్నీ కూడా నేను పుట్టాను నేను చచ్చిపోయాను నేను బొత్తగా ఉన్నాను నేను నల్లగా ఉన్నాను ఇవన్నీ శాస్త్ర విరుద్ధములైన ప్రత్యక్ష అనుభవములు ఎందుకంటే శాస్త్రము జీవుడు పచ్చగా ఉంటాడు నల్లగా ఉంటాడని చెప్పలేదు జీవుడు పుట్టాడు సరిపోతాడని చెప్పలేదు దానికి విరుద్ధంగా శాస్త్రం చెప్పింది అయినా వీడు శాస్త్ర విరుద్ధములైన ప్రత్యక్ష అనుభవాలని ఈ అసత్యములను స్వీకరిస్తున్నాడా అలా అనుభవానికి వచ్చినా అది సత్యములను స్వీకరిస్తున్నావు కదా నువ్వు అలాగే మేము స్వీకరిస్తాం అంటే దానికి అది సమాధానం దాట్ ఈజ్ నాట్ ది అల్టిమేట్ ఆన్సార్ ఆ మాటకు ఆ మాట సమాధానం అక్కడ పూర్వపక్షం పోయిందంటే సర్వమొక్కేత సత్యం ఇది చేదంతా సత్యమే ఇంకా పూర్వపక్షని కారణం చేస్తే అలాగే మాట్లాడతాను అన్ని వైపుల నుంచి నరుక్కుంటూ వచ్చి వారి పక్షానికి ఏమీ స్థితి లేదని నిరూపిస్తే మేము మేము ఇలా స్వీకరిస్తాం ఇదంతా సత్యమే అంటే నేను పుట్టడం సత్యమే నేను చచ్చిపోవడం సత్యమే నేను నల్లగా ఉన్నాను పక్కగా ఉన్నాను ఇవన్నీ సత్యమై ఉంటాం ఇప్పుడేమి ఉంటాం అప్పుడేమిస్తాం కే అవును కరెక్టే ఆ పరిస్థితి అలా ఉన్నమాట వాస్తవమే అంటున్నా ఇదంతా సత్యం అలాగే ఉన్నాయి కదండి ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఎందుకంటే మీరు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు కలిసిమెలిసి ఉండాల్సిన వారు గెబ్బలాడుకుంటున్నారు ఎందుకన్నా అడిగితే అద్వైతం సత్యమంతాడు చూడండి అని ఆయన అంటాడు ద్వైతం సత్యమంతాడు చూడండి అంటే నేను అడిగాను చూడండి దాని మీద మీరు దెబ్బలాలు కూడా అనవసరం ఎందుకంటే దెబ్బలా ద్వైతం సత్యమైనప్పుడే దెబ్బలా ఉంటుంది లేకపోతే దెబ్బలా తినకుంటుంది అలా కాబట్టి అద్వైతం సత్యం అని మీరు మాట వరకు కిలక పలికినట్టు మీరు కూడా ద్వైతవాదులే ఆయన ద్వైతం సత్యం ఆయన వస్తున్నాడు ఆయన ద్వైతవాదే కాబట్టి ఇద్దరు ద్వైతవాదులే చట్టపట్టాలు సంభావం తీసుకుని భోజనం చేసి కొనం వెళ్లడం గానే ఎందుకు దెబ్బలాటే అని నేను చెప్పాను కరెక్ట్ అని ఆయన కుర్రాడైనా మంచివాడు చెప్పాడు ఆయన కూడా ఆ నిజమే పదవి సంబంధం తీసుకుందామని విధిస్తు పండితులు సత్కారం చేస్తారు తీసుకుని చక్కగా భోజనం చేసింది ఎత్త కాకోక ఈ గెదలాంటి కాబట్టి ఇదంతా సత్యమే పుట్టడము సత్యమే చావడము సత్యమే కొత్తగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు ఇది సత్యం కాదని ఏమన్నా అంటే ఎర్రగడ్డకు పంపిస్తారు ఇక్కడ కూర్చున్న నాలుగు గోళ్ళు మధ్యాహ్నం వస్తున్నాను కాబట్టి బతికి పోయాను కానీ ఏమంటే రోడ్డు మీదకి వెళ్లిగితే ఎర్రగడ్డ నుంచి పరిగెత్తుకు వచ్చినట్టున్నాడని పోలీసులకు పంపిస్తారు ఇదంతా సత్యం మహాత్మా ఇదంతా సత్యం అత్యంత ఏమం అది ఈ విధంగానే ఉందయ్యా అంటున్నారు ఏం చేస్తారు అంతకంటా సత్యాన్ని వాడు రెండు రకాల అప్రోచులు ఉంటాయి దేహమే నేను అన్న అనుభవానికి వస్తుంది నా స్వరూపము పూర్ణము అని కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది నా స్వరూపం పూర్ణము అనుభవం కూడా ఉంటుంది వీడు నిద్రలో ఏ రకమైన అపూర్ణత్వము లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నాడా అప్పుడు దేహాభిమానం లేకుండా ఆనందంగా ఉన్నాడా లేదా అపూర్ణ నిద్ర జాగ్రత్త వ్యవస్థలో కూడా పూర్ణత్వం అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ అనుభవాన్ని వీడు పట్టించుకోడు ఈ ఈ అనుభవాన్నే ఈ అజ్ఞాన అనుభవాన్ని పఠించుకుంటాడు ఏం చేస్తాం సమాజం అలా ఉంది శంకరులు కూడా ఒకప్పుడు ఒక రకమైన నిరుత్సాహాన్ని చూపిస్తారు భాష్యం అంటే మీరు అడగచ్చు నీకెల్లా తెలిసింది నీ తెలుగుదా కనపడి చెప్పి ఎప్పుడైనా లేకపోతే నీకు నీ స్వప్నంలో కనపడి నాకు స్వప్నంతో సంబంధం ఏంటో స్వప్నం విచ్చి కదా మన మనస్సుల్లో ఉండే వాసనలే స్వప్నంగా కనపడతాయి అంతకుముందు మనం చూసిన చిత్రపటం బుద్ధి ఆ వాసనా వాసన రూపమైన బుద్ధియే అది ఒక క్యాన్వాస్ గా ఉంటే దాని మీద కనపడితే స్వప్నము నిజంగా బుద్ధిలో ఉన్నదే మీరు స్వప్నంలో చూస్తారు బుద్ధిలో ఉన్నది కాకు జాగ్రత్త వస్తున్న కూడా మీరు బుద్ధిలో ఉన్నదే చూస్తారు నిజంగా మీరు బుద్ధిలో ఉన్నది కాకుండా బుద్ధికి అతీతమైన సత్యాన్ని మీరు చూస్తే మీకు డివిజన్ ఉండదు ఇది నేను అంటే టాపిక్ వచ్చింది ఇది ప్రోగ్రెస్ చేద్దామని ఎందుకన్నా చెప్పాలని ఒక ప్రేమతో చెప్తున్నాను మీరు చెట్టు చూశారనుకోండి చెట్టు చూసినప్పుడు తీసి వాడనం నేను చూడబడేది చెత్త ఇప్పుడు ఈ రెండింటి మధ్యన అబ్జర్వర్ అండ్ డే అబ్జర్వడ్ ఈ రెండింటి మధ్యన గ్యాప్ మీకు అనుభవానికి వస్తుంది ఏమిటి ఉన్నాయి గ్యాప్లో ఉండాలి లేకపోతే గ్యాప్ ఎందుకు అనుభవానికి వస్తుంది ఏదో ఉండాలి సంథింగ్ వస్తే ఇట్ సెపరేట్ ది అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వర్ నేను చెట్టును చూస్తున్నాను అన్నప్పుడు నేను చెట్టును చూసుతా మధ్యలో ఇంటర్లీగా ఏమున్నాయి అంతరాలలో ఏమున్నాయి అని దేశం ఉన్నది స్పేస్ ఉంది కదండి మీరు స్పేస్ని చూస్తూ చెట్టును చూస్తా చెట్టును చూసాను స్పేస్ను కూడా చూస్తున్నారు మనం చూడంటే కట్టుతో చూస్తున్నారని కాదు స్పెస్ను కూడా యు ఆర్ నోయింగ్ లేదు సో స్పేస్ అనేది ఇంటర్వ్యూని అయిందా లేదా తర్వాత మీరు ఆలోచించాల్సి ఉంటుంది టైం కూడా చూస్తారని ఎందుకంటే చెట్టు చూసాను కానీ మొక్క కోట్ కదా మొక్కకి చెట్టుకి మధ్యలో డిఫరెన్స్ ఏమిటి టైము టైం చూస్తున్నారు చెట్టు అన్న టైం లేదు మొక్క అంకురము బీజము అంకురము మొక్క చెక్ ఈ వర్డ్స్ ఉంటే పదము ఆ పదానికి చెందిన అర్థము పదార్థము ఇంక రెండే ఉన్నాయని మీరు అనుకోవద్దు దాంట్లో టైమ్ ఫ్యాక్ట్ గా ఉంటుంది టైం అనేదానికి ఉంటుంది ఆ టైం ఏ రూపంగా ఉంటుంది ఫ్యాస్ట్ గా ఉంటుందా ప్రెసెంట్ గా ఉంటుందా ఫ్యూచర్ గా ఉంటుందా ఫ్యాక్ట్ గా ఉంటుంది నేనే నేనే గమ్ము చెప్పేశాను మీరు గమ్ము తప్పు సమాధానం చెప్తారేమో భయం వేసి చెక్ అన్నారంటే యూ హవ్ టేకన్ అన్ ఎంటైర్ ఫ్యాస్ట్ ఇన్ టూ కన్సిడరేషన్ అప్పుడు చెట్ అన్నారు చెట్లో ప్రెసెంట్ ఏ ఉంది ప్రెసెంట్ ఏం లేదు అంతా ఫ్యాక్ కాబట్టి కారణం ఇంటర్వ్యూన్ అవుతా ఉంది అంత పెద్ద అయిపోయిందని మీరు అనుకోదు ఇంకొకటి కూడా ఇంటర్వ్యూన్ అవుతుంది అది ఏంటంటే యువర్ నాలెడ్జ్ తీసి ఇంటర్వ్యూనింగ్ ఫ్యాక్ జ్ఞానంగా జ్ఞానం ఎలా ఉంటుంది సపోజ్ బోటానీ స్టూడెంట్కి వచ్చేది అనుకోన్ని చె వాడికి ఆ చెత్త వాడికి ఆ చిని చూసిన దానికి వాడికి మధ్యలో వాడి బొటానికల్ నాలెడ్జ్ కూడా ఇంటర్వ్యూన్ అవుతుంది ఇట్ విల్ బిర్ ఇన్ బిట్వీన్ హ్యూమ్ అండ్ బిథ్రీ బొటానికల్ నాలెడ్జ్ ఉంటుంది బొటానికల్ నాలెడ్జ్ ఉంటుందని ఎందుకు చెప్తానంటే నాలెడ్జ్ ఇంటర్వ్యూన్ చెప్పడానికి ఒక కాంక్రీట్ ఎగ్జాంపుల్ చెప్పాను బొటానికల్ నాలెడ్జ్ లేదనుకోండి ఇంకేదో నాలెడ్జ్ ఉంటుంది అది వేప మీకు తెలుసు అనుకోండి ఆ వేప జ్ఞానం ఇంటర్వ్యూన్ అయిందా లేదా అక్కడ కాబట్టి మీకు చెట్టుకి మధ్యన మూడు ఇంటర్ లేనయ్యా అంటే మీరు ఏం చూస్తున్నారు చెట్టుని చూస్తున్నారా ఆ చెట్టు గురించి మీ బుద్ధిలో ఉండే ఇమేజ్ని చూస్తున్నారా మీరు ఏమిటి చూస్తున్నారా మీ బుద్ధిలో ఉండే ఇమేజీని చూస్తున్నారు ఈ శక్తిని గడుస్తున్నవాడు జ్ఞానం అవుతాడు సంసారం బయట మీ బుద్ధి ఏమిడా అంటే వాళ్ళు ఎదురస్తాడు వచ్చి మరి ఇది తెలుసుకోవాలంటే కొంచెం సూక్ష్మమైన విచారం ఉండాలి సపోజ్ మీరు ఒక ప్రశ్న అడగండి నన్ను ఈ మూడు డ్రాప్ చేసి చూడడం కుదురుతుందా అని అడగండి ఎస్ కుదురుతున్నా ఈ మూడు డ్రాప్ చేసి చూడటం కుదురుతుందా ఎప్పుడు కుదురుతుందో తెలుసినా మీరు టోటల్ అటెన్షన్ తో చూడాల్సి టోటల్ అటెన్షన్ అది చెట్టు దగ్గర వర్క్అవర్స్ కాకపోవచ్చు ఎందుకంటే చెట్టు జరిగేది నార్మల్ అబ్జెక్ట్ కనుక అక్కడ మీకు ఆ టోటల్ అటర్నిషన్ అనేది అది రాక అది ఇందో కవదు మీరు ఉదయించే సూర్యుని చూశారనుకోండి సపోజ్ జస్ట్ ఎక్స్టర్నింగ్ ఉండే స్థాయి ఉదయించే సూర్యుడు ఎక్స్టర్డింగ్ స్థాయి అప్పుడు దేశము కాలము మీకున్న నాలెడ్జ్ కూడా ఇంటర్వ్యూ నవ్వు అది డ్రాప్ అయిపోతాయి అది డ్రాప్ అయిపోయినప్పుడు ఆ అబ్జర్వర్ అండ్ అబ్జర్వర్ మధ్య బ్యాప్ ఉండదు దట్ వైజ్ తీసుకాలి ఎక్స్టర్డింగ్ ఉండదు వట్ ఈజ్ హీ దట్ స్టన్ అంటే ది బ్యూటీ సచ్ ఎన్ మార్వలస్ బ్యూటీ ది ఇంటర్వీనింగ్ ఫ్యాక్టర్స్ అన్ని టెంపరీగా డ్రాప్ అయిపోతాయి డ్రాప్ అయిపోతే అబ్జర్వర్ కి అబ్జర్వర్ కి డిఫరెన్స్ ఉండదు ఆ గ్యాప్ ఉండదు దాంతో యూఆర్ వాట్ టు సిద్వైత స్థితిలో మీరు నిలుపు ఉంటారు ఆ అద్వైత స్థితిలో ఎప్పుడైతే డివిజన్ లేదో అక్కడ బంధం ఉండదు దేర్ ఈస్ నో డివిజన్ అండ్ యూఆర్ యూనివర్స్ స్వరూపా అయితే ఈ లోపల మీకు కెమెరా భుజం నుంచి వెళ్లాడుతూ ఉంటుంది ఈ కెమెరా గుర్తుకు వస్తుంది అయితే ఏంటంటే కథమవుతుంది మీరు ఒక్కసారి దాన్ని సుఖో ఆపుతున్న కన్వర్ట్ చేసేస్తే యూ హావ్ ఆల్రెడీ స్పాయిండ్ ది హోల్ థింగ్ యూ హ్ ఇంట్రడ్యూస్డ్ ది డివిజన్ ఇన్ ది సిచువేషన్ అండ్ భగవంతుడిచ్చిన ఒక్క చిన్న ఆపర్చునిటీని కూడా ఈ కెమెరా భుజాన్సి దుర్లవాత మూలంగా ఒక అందమైన బొమ్మను చూడడానికి లేదు ఓ అందమైన అమ్మాయిని చూడడానికి లేదు అందమైన శిశువుని చూడడానికి లేదు అందమైన పువ్వు చూడడానికి లేదు అందమైన స్టైట్ చూడ ఏది చూడడానికి లేదు ఈ కెమెరా ఒకటి పుష్ చేస్తూ ఉంటుంది ఇల్లా ఇల్ల ఏం చేస్తాడు ఈ ఫోటోలు అన్నీ తీసుకున్నాయి దానితో పెడతాడు ఒక ఆల్బంలో పెడతాడు ఇలా చూసుకుంటాడు కొను ఆల్బంలో పెడతాడు ఈ ఆల్బంలో ఏం చేస్తాడు గలారిలో పెడతాడు ఎందుకు ఈ ఫోటోలు కెమెరా ఒకటి పారేస్తే యూ రికార్డ్ ఇన్ యువర్ ఎనీ డివిజన్ అలా మీరు చూడగలిగితే టోటల్ అక్కనిస్తాం ఇంటర్వ్యూనింగ్ ఏది లేకుండా మీరు చూడగలిగితే దర్ ఈస్ నో డివిజన్ యూ ఆర్ ఏ జ్ఞాని యూఆర్ ఆల్రెడీ ఆత్మానందంలో ఉంటా కాబట్టి ఈ రకంగా చూడడం ఎక్కడ కుదురుతుంది చూడరు ఈ రకంగా చెట్టు లోపల ఉందే బయట ఉందని నేను మాటవలసింది చెట్టు అబ్జర్వర్కి అబ్జర్వర్కి దృష్టికి దృశ్యానికి తేడా ఏం లేదండి దుఃఖు అధిష్టాన చైతన్యం దుఃఖ దాని ఎందే చెక్తు ఏదిన్నా దాని ఎందే ఉంటుంది నీకు బాహ్యంగా ఏదీ ఉండదు ఆత్మావాయుదే సర్వం అని నేను చెప్తే వాడు అంటాడు ఆత్మ అంత ఒక్క చల్ల అవుతుందని ద్వైత వారికి ఏమర్థం అవుతుంది వాటి తనకి వారికి అర్థం కాదు హీఈ్ హైలీ కండిషన్ హెలవ్ వాటి విడి సో ఏదైతే హై హై నీకు చెప్పింది సత్యం దురవదమం ఇది తెలుసుకోవడం చాలా కష్టం దీన్ని తెలియాలంటే చాలా పెద్ద విచారం చేసుకుండాలి ఒక ఒక తపస్సు చేసుకుండాలి అదే సామాన్యంగా తెలిసింది కాదు సో చాలా ప్రయాణం అది ఆ ప్రయాణం చేసి చేసి ఆ ఆత్మ జ్ఞాన మార్గంలో పండిపోయినవాడు వాడు ఇకను అప్రిషియేట్ ఇచ్చి బ్యూటీ అవును కరెక్ట్ అభేదమే శక్తిని భేదము అలా రుహవాను పుస్తకం ఉంటుంది కానీ అది సారము లేనిది ఈ సంసారం నిస్సారం వీటిలో మనం ది వర్డ్ అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ లుక్స్టు మనకి మనకే తెలిసిపోతూ ఉంటుంది స్టూక్ అని తెలుస్తూ ఉంది సో కాబట్టి అత్యేతు దేవం ఇది ఇలాగే ఉంది ఈ సంసారం అనేది ఇలాగే ఉంది భేద దృష్టి అలాగే ఉంది దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం అని శంకరుడు ఒక రకమైన దయాభావంతో దాంట్లో ఆయన నీ అర్గ్యమెంట్ నీ లెవెల్లో నీ ఆర్గ్యమెంట్ కరెక్ట్ ఏం చెప్తా ఉందని అంటున్నారు ఏనా దేవరా జోపి ఉదశరావాది ధరిశిత మళ్ళీ అన్నా ఉదశరావాది ధరిశితా అలాగే ఉందా మీ దంశిత అవినాశ యుక్తి అలాగే ఉందండి ఓకే థ్యాంక్ యూ ఆయన మొత్తం స్టోరీనంతనే ఇంకా అలా ఆయన వేసి చేస్తూనే ఉన్నారు ఆయన సిండ కాలేదు ఇంకా ఎనివే దేవరాజు దేవతలకి ప్రభువు దేవతలు అంటే మంచి సత్వగుణ ప్రధానులు అని అర్థం దేవతలు అంటే చరీటాలు బంగారు చరితాలు బంగారు వర్ధానాలు పోషపంచుల రకములు ఇటువంటి తిరుగుతూ ఉంటారు వాళ్ళు దేవతలు ఎందుకు అవుతారు వాళ్ళు రాజస్సులే అవుతారు ఏమండీస్ప్లే తోటి అలంకారాలు ఉన్న ప్రకటిస్తుంది పట్టు జీరలు జ్వర జ్వరలు ఆడిపోతాయి ఇటువంటి తిరిగి వస్తుంటే వాళ్ళని రాజస్సులు అంటారా దేవతలు అంటారా దేవతలు ఎందుకు అవుతారో రాజస్సులే అవుతారు దేవతలు అంటే సత్వగుణ ప్రధానంగా ఉన్న వాళ్ళని దేవతలు అంటారు ఈ స్టోరీస్ అండ్ స్టోరీస్ అండ్ స్టోరీస్ విని విని జనాలకు మర్చిపోయింది సో దేవతలు మీరు అనుకున్న సినిమాలో చూపించిన దేవతలే దేవతలే ఈ పక్షంలో దేవతలు బాలీవుడ్ లోనూ హాలీవుడ్ లోనూ ఉండాలి ఇంకెక్కడా ఉండకూడదు బాలీవుడ్ లోనూ హాలీవుడ్ లో దేవతలు ఎన్నుకున్నారు వెరీ ఇన్సెక్యూర్ పీపుల్ సంసార బంధంలో చిక్కుకుని ఉన్న అభాగ్యులు ఉన్నారు దేవతలేను లేరు ఫోర్ తత్వగుణ ప్రధానమైనటువంటి ఆ యూనిటీ ఆ ఉపాధికి దేవతలోను పేరు అటువంటి సత్వగుణ ప్రధానులైన వాళ్ళకి రాజు అంటే వాళ్ళలో కూడా ఇతను సమర మంచి మంచి ఉన్నత స్థానంలో ఉంటాడని అభిప్రాయం ఆయన అంటే మొత్తం దేవతల్లో శిష్యుడయ్యే యోగ్యత ఇతనికే కదా మరి ఉంటా కథ ప్రకారం కూడా ఆయనకి ప్రజాపతి గారు అవినాటి ఆత్మతత్వాన్ని బోధించారు ఎలా బోధించారు సో వీడిని ఏమని చెప్పారంటే అక్షిణి పురుషోత్సని చెప్పారు కంట్లో ఉండే ఆ ధృతేదో అదిలా ఆత్మని చెప్పారు తింటే వీడు దేహం అని భ్రమ పద్దారు దేహభ్రమని దేహం నశించింది దేహం నశించినా నశించని ద్రష్ట దృక్చైతన్య ఆత్మాని చెప్పడం కోసం ఉదశరాప దృష్టాంతం పెట్టారు ఉదశరాప దృష్టాంతంలో ముందు వెళ్లి ఉదశరాధంలో చూసుకున్నారు చూసుకువచ్చారు ఈ గోడోల్ని కత్తిరించుకుని క్షవరం చేయించుకుని అంటే ముందు పరిష్కారం చేసుకుని వెళ్లి మళ్లీ చూడమన్నారు చూశారు చూస్తే ఏం తెలిసింది దేహంలో ఏకదేశము అంటే ఓ పార్ట్ నశించిపోయినా పోయినా అతనికి నా స్వరూపంలో మార్పు ఏం లేదు ఆ చూపి చూసే చూపు సాక్షిలో మార్పు లేదని తెలిసిందా లేదా తెలిసిందే ఆయన ఏం చెప్పారో ఆ విధంగా అవినాశి ఆత్మతత్వం ఏహం మారినా మారనిది ఏహంలో ఓ పాత్ర నశించినా నశించనిది అయిన ఆత్మతత్వాన్ని ఆయన ఉదయరాగంతంతో బోధించారు బోధిస్తే ఇంద్రుడు ఏమన్నా తెలుసుకున్నాడా తెలుసుకోలేదు వాడు ఏమన్నా అతను ఏమైనా కంప్లైంట్ చేసేది అల్టిమేట్ గా వినాశమేవాపీతో భవతి అని నాహమత్ర భోగ్యం పట్టింది మహా ఓ మహాత్మా నేను చెప్పిన ఆత్మతత్వం నా నాశాన్ని పొందుతున్నట్టుగా నాకు అనుభవానికి వస్తుంది దీంట్లో నాకేమీ లాభ సాటి బేరేం కనపడలేదు ఎంతో ఆనంద స్వరూపం అవుతుంది నాశమే పొందేస్తుంది అని అన్నాడు ఆయన చెప్పింది ఏమిటి మీరు తెలుసుకున్నది ఏమిటి దేవరాదేవి వాడి గత ఎలా ఉంటే ఇంకా మనలాంటి సామాన్యులు మాత్రం ఏం చెప్తాం తిరోచన మహాప్రాజ్ఞ రాజాత్నోవా విరోచన అతనేమో రా అసుర నాయకుడు విశేషం రోచతే ఇది విరోచన బాగా ప్రకాశించేవాడు అని అర్థం ఇంత ప్రజ్ఞాశాలి మహాప్రాజ్ఞ ఆయన అసురులకి నాయకుడే కానీ ఇప్పుడు పురాణ గాథల్లో అసురులకి గురువుగా ఎవరు నుంచి సుత్రాచారి చెప్తారు సుత్రాచారిడు ప్రజ్ఞాశాల లేకపోతే మూర్ఖుడా ప్రజ్ఞాశాలి ఈ అసురులందరూ భోగాల్లో తలముంకలై ఉంటారు కానీ శుక్రాచార్యుడు భోగపరాయణుడు కాదు ఆయన ఆయన భోగపరాయణుడు అయితే వాళ్ళ గురువు కాబట్టి అసుర గురువు ఇక్కడ శుక్రాచార్యుడే విరోచనని నేను చెప్పట్లేదు నాట్ సేమ్ బ్యాక్ పురాణగాథలో ఆ పేరుంది కాబట్టి గత సో విరోచనుడు అంటే అసురులందరికీ నాయకుడైన ప్రజ్ఞాసర్హిమేది విరోచన సో ఆ విరోచనుడు వచ్చాడు పాఠం రావటానికి అసురులతో కొంతకాలం కలిసి ఉండడం మూలంగా వాళ్ళ లక్షణమే ఆయన తగ్గింది ఇంకైతే అసలు స్వచ్ఛంగా ఉండాలి అస్వస్థంగా ఉండకూడదు కేకాదాటి వారి పక్కన కూర్చోకూడదు టేకాటి వారి పక్కన కూర్చోంటే మొదటిసారి ఇది ఇద్దిన వాడి పాయంతో మనకు సంబంధించిన చూస్తారు రెండోసారి అడిపేసి చూస్తారు అసలు ఏం నడుస్తుందా మూడోసారి వీరికి జోకం రాలేదని అసలు ఈ టేకాని పక్కన కూర్చోదానికి ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోర తెలుసిన అక్కడ రెండు మూడు జోకర్లు కనబడ్డాయి వీడిగా కళ్ళు కలక్సారు ఇవి రకాల కూర్చుంటుంది అలా అంటారు అనేప్పుడు ఆ ముందు కూర్చున్న వాడు వీడి ముఖాన్ని బట్టి వాడికి తెలిసిపోతుంది మూడు దోకర్లు ఉన్నాయి వీటి దగ్గర తెలిసిపోతుంది వీడు చాలాకి కాముగా మొక్క చూసి అలా వేస్తాడు నెక్స్ట్ రౌండ్లో చూపిస్తాడు అన్నమాట నిన్న మూడు దోకర్లు ఉన్నాయి ఇంకో కాకూస్తే చూపిస్తాడు అలా తెలుస్తుంది ఈ ముఖ కళ్ళ ముందు ఒకటి ఎదుర డ్రాప్ అంటారు వాడు ఏదైనా వంద రూపాయలు రావచ్చుంది ఇక్కడ పాతి రూపాయలు వస్తుంది అంటే వంద రూపాయలు కౌంటు లెక్క తీసుకున్నాయి వాడు తెలియని వాడు వాడు కాబట్టి వాడు పక్క వాడు వీడికి ఏదో ఉంటుందని వాడికి డ్రాప్ చేస్తాడు ఈ లోపల ఇంకొక ఆర్డర్ వస్తుంది మేము చూపిస్తాడు ఐదు వస్తువుల వారు కదా డెబ్బై ఐదో ఇదంతా కారణం ఏమంటే వెనకాల కూర్చున్నవాడు కళ్ళు చేరడం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెనకాల కూర్చోనివ్వరే వాళ్ళని సో ఆ సంఘం అలా వీడు అలాగే చూస్తాడు చూసి ఆశ్చర్య కొత్తాడు లేదా వేరమహేశ్వరుడు బాగా మొక్కలు పడలేదు అని ఆ తర్వాత అది కొత్త అది వేయ ఇది వేయని సలహా కూడా చెప్తాడు నెక్స్ట్ ఆ తర్వాత స్టేజ్లో నాకు కూడా మొక్కలు పడుతుంది అని సంఘం అది మనస్సును లాగే వస్తుంది కాబట్టి అసత్సంగం పెట్టుకోకూడదు విరోచనడు వాడు మహాప్రాజ్ఞులు వెళ్ళి అసురుల సంఘం వల్ల దేహాత్మవాదంలో పడిపోయాడు అతను వచ్చాడు వచ్చి ఈ దగ్గర ఆయన ప్రజాపతి కుమారుడు ఇంద్రుడు ఎలా అయితే ప్రజాపతి కుమారుడో అంటే పెద్ద వంశంలో పుట్టినవాడు ప్రజాపతి వంశంలో పుట్టినవాడు ఇంత రహస్యం రాముడు ఏ వంశంలో పుట్టాడో రాముడు ఏ వంశంలో పుట్టాడు ఎందుకని రాముడు ఏ వంశంలో పుట్టాడు సూర్యు వంశంలో పుట్టాడు సూర్యుడు ప్రజాపతి యొక్క సంతానం బ్రహ్మగారి రూపం సూర్యుడి నుంచి మనము ఇష్మార్ ఆ వరసలో రాముడు వచ్చాడు అటువైపు బ్రహ్మగారికి యొక్క సంతానంలోనే వాడు ఎవరో ఏదో విశ్వాప ఇదేది అనదర్ స్ట్రీమ్ దాంట్లో రావణాసురుడికి వెళ్ళారు ఇక్కడ రావుడికి వెళ్లేరు అక్కడ రావణాసురుడి తేలేడు అందరూ బ్రహ్మగారికి కనెక్షన్ వేదక అందరికీ తండ్రి అండి కాబట్టి ప్రజ నేను గొప్ప వంశంలో పుట్టా అంటే అందరూ గొప్ప వంశంలోనే పుట్టారు రవిని గొడవ రావణాసురుడు కూడా గొప్ప వంశంలో పుట్టారు హనుమంతుడు అంటారు కూడా పులస్తిని వంశంలో పుట్టారు ఇలాంటి పొరపాటు ఎలా చేస్తున్నావు అని అంటాడు కాబట్టి ప్రజాపతి గారి వంశంలో ఆయన సంతానం అయ్యండి కూడా మూ మోహ మోహాన్ని పొందాడు దేహాత్మ దేహమాత్ర ఆత్మదర్శనం భో ఇంకా అంతకంటే ప్రారంభం అంతకంటే దురదృష్టమే ఉంటుంది ఆత్మ అంటే దేహమే అని తెలు అనుకునే అవరుతుంది దేహమే ఆత్మ అనుకుంటే అది ఎంత నికృష్టమైన జీవితం అయిపోతుంది కాబట్టి అందరూ సమాజం అంతా అలాగే ఉంది మానవ జాతి అలాగే ఉంది దీంట్లో పూర్వపక్షాల సిద్ధాంతాలు చేసి నువ్వు చెప్పింది తప్పని ఊరికే నేను నోరు నొప్పు పుట్టడమే తప్పిస్తే ఎంటై టీపులాట్లు ఎక్కువైనా నువ్వు నీ పూర్వపక్షం కూడా బానే ఉంది అంటున్నా పూర్వపక్షం బాగుండేది అంటలేదు ఇచ్చే వాళ్ళందరూ అంత వ్యామోహం చెందితే నీ మీద నేనేందుకు కంప్లైంట్ చేయాలి నువ్వు వ్యామోహంలో ఉన్నావు ఎవతా హిహే తథేంద్రస్ ఆత్మ వినాశాభయ వైనాశిన్యమన్న ఈ పారాగ్రాఫ్ ని పండితులు కోసేస్తారు చాలా గొప్పదేనంటారు ఇలాంటి ని నీకెక్కడ ఇతర భాష్యాల్లో ఉండదు అంటే దాని స్పెషాలిటీ దాని ఎక్కడికెక్కడ స్పెషల్ అది అది ఆ టైప్ కావాలంటే అక్కడికే రావాల్సి ఉంటుంది భాష్యాల్లో అంతటా సో ఇంద్రుడు భయపడిపోయాడు ఏమని ఆత్మే లేకుండా వినాశమేవా అతనితో భవతి ఏమి భయపడిపోయాడు కదా నాహమత్ర భోగ్యం పక్షాన ఏ వినాశమనే భయ సముద్రంలో ఇంద్రుడు మునిగిపోయాడో అదే వినాశమనే భయ సముద్రంలో మునిగిపోయారు క్షణిత విజ్ఞాన మాదు వైనాశికుడు అంటే ఆత్మ అనేది ఏదీ ఉండదు శూన్యమే ఆత్మ అని చెప్పి వాళ్ళని వైనాశికులు అంటారు వినాశ్యం అనే కదా నిద్రపోయినప్పుడు వినాశంలోకి వెళ్ళిపోయింది ఆత్మ శూన్యంలో విలీనమైపోయింది వాళ్ళకి అల్టిమేట్ రియాలిటీ శూన్యమే అని చెప్పి వాళ్ళని ఆ వినాశ శబ్ద సందర్భాన్ని బట్టి ఇక్కడ ఉపయోగించిన వినాశ శబ్ద సందర్భాన్ని బట్టి ఆ శృతి చెప్పిన వినాశ పదాన్ని అని అంటారు శృతి తత్వంగా చెప్పలేదు ఇంద్రుడి యొక్క వ్యాప్తి వ్యామోహంగా చెప్పింది ఇంద్రుడు పొరపడ్డ ఒక లెవెల్లో చెప్పింది కానీ ఈ వైనాశికులు ఏం చేస్తారు ఇంద్రుడు ఏ అజ్ఞాన సముద్రంలో మునిగి ప్రజాపతి గారి దగ్గర వినాశం లే పొందేస్తోంది ఆత్మ లేదని ఇక్కడ భౌద్యం లేదని భ్రమపడ్డాడో అదే వినాశము అజ్ఞాన సాగరంలో భయ సముద్రంలో వైనాశికులు అనే ఫిలాసఫర్ కు మునిగిపోయినారు వైనాశికులు యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళను ఉద్దేశించి శంకరులు ఏమంటున్నారంటే వీళ్ళు వినాశము భయ సముద్రంలో మునిగిపోయారు ఆ ఇంద్రుడి తర్వాత వీళ్ళే అని అంటారు అంటే వైనాశికులు చాలా ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేసి ఆ భయాన్ని జీవితంలో భయమే నిధులుకున్నారు అని అభిప్రాయం సంసారం అంటే మనకి భయమే కదా తా సాంఖ్యార దేహావితిరిత అవగమ్యాపిమ ప్రమాణవాత్ మృత్యువిషయ కొన్ని వైనాశికులలా ఏదో భయ సముద్రంలో మునిగిపోయారు వినాశమైన శూన్యమే తత్వం అని భ్రమపడ్డారు కొని సాంఖ్యులు వాళ్ళ బుద్ధిమంతులు వైనాశికులకి అంటే ఈ శూన్యవాదులకి వేదము కాదు వాళ్ళు వేదాన్ని ఒప్పుకోరు కానీ వేదాన్ని ఒప్పుకొని వాళ్ళు వాళ్ళలాగా ఆ యజ్ఞాన సముద్రంలో పడిపోయారు ఈ సాంఖ్యులు వేదాన్ని వేదవాదులు పేదముందు ప్రమాణ బుద్ధి కలవాలి కొని వీళ్ళు ఏమైనా ఉద్దరించారా అంటే కపిల మహర్షి యొక్క అనుయాయులు ఈ సాంఖ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా శృతి యొక్క ఉపదేశాన్ని మనం ఎలాగా తెలుసుకోవాలి నీకు మనం చేశాను చెట్టుని ఎలా చూడాలి మన నాలెడ్జ్ ఇంటర్వ్యూని కాకుండా చూడాలి బాటమీ స్టూడెంట్ చెట్టుని ఎలా చూస్తాడు తనకి మధ్యలో తన నాలెడ్జ్ని పెట్టి చూస్తుంది కదా ఒక చెల్డ్ శిశువు ఉన్నాడు చెట్టిని ఎలా చూస్తాడు ఏ ఫ్యాక్టర్ ఇంటర్వ్యూని కాకుండా చూస్తాను అంతేకనే జ్ఞానం శిశువుతో పోతారు బాలుడు అని అన్నారు అంటే అనుకుండా బాల్యాన్ని ఆ ఇన్నో సెన్స్ ఆ శిశువుకు ఉండేటువంటి సరే బాల్యము అంటే బలభావము ఒక అర్థం ఉన్నది సో ఆ ఇన్నోసెన్స్ బాల్య సిద్ధానికి పాండిత్యం నిర్దిత్య బాల్యేమో తిష్టా ధోరణిలో వస్తుంది మూడవ బల్యంలో సో అధ్యయనం చేసి చేసి చేసి ఆ బలభావంలో ఆ ఇన్నోసెన్స్ వెళ్ళిపోవాలి ఆ ఇన్నోసెన్స్గా ఉండాలి మొత్తం ఆ పుస్తకాలన్నీ చదివి చదివి చదివి బుద్ధిని యుక్తులతో నింపి ఆ బుద్ధిని తల సూక్ష్మంగా పదును పెట్టేసి దేన్ని పొడుద్దావా అన్న ధోరణిలో ఉండకూడదు ఆ తక్కువ బుద్ధితో డే కట్ చేద్దామా అన్నట్టుగా కాకుండా వన్ హ్యావ్ టు గోయింగ్ టు దట్ ఇన్నోసెన్స్ ఆ ఇన్నోసెన్స్ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే వాళ్ళు సత్యాన్ని చూడగలుగుతారు ఆ ఇన్నోసెన్స్ కి వీడి పాండిత్యం ఇన్నోసెన్స్ కు అది రహద్యం మనం పుట్టినప్పుడు చాలా ఇన్నోసెన్స్ గా పుడతాం అందరూ కూడా ఇన్నోసెన్స్ గానే ఉంటారు కానీ క్రమక్రమంగా క్రమక్రమంగా పెరిగేప్పుడు ఆ ఇమోషన్స్ ని పోగొట్టుకుని దాని స్థానంలో ఇంటెలిజెన్స్ పెట్టుకుంటాం ఇంటెలెక్ట్ అల్ ఇంటెలిజెన్స్ టెలిపాట్ నింపుకుంటాం సో ఆ మనం ఆ సత్యం నుంచి దూరం అయిపోతాం సాంగ్స్ లో పండితులు ఎవరైతే ఉంటారో శాస్త్రాలను తల్లసిందులుగా పండితులందరూ కూడా ఈ దృష్టాంతంలో పడతారు నిసర్గదత్త మహారాజు ఎన్లైటన్మెంట్ అన్లర్నింగ్ వాట్ ఆల్ యు హెవ్ లెంట్ అన్నాడు ఎందుకంటే నువ్వు ఇప్పుడు బొటమీ వాడు వాడు క్లిక్ని బొటానికల్ నాలెడ్జ్ అడ్డు కాకుండా చూడగలిగిన నాడు వాడికి అసత్యం అవరోకం అవుతుంది అది ఎనాటమీ ప్రొఫెసర్ అనుకోండి వాడు మనిషిని ఎనటానికల్ నాలెడ్జ్ బేసిక్ మీద చూస్తున్నాడు అనుకోండి వాడికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది ఆ మనిషి హృదయంలో ఉండే ఈశ్వరుని యొక్క అవగాహన ఎలా కలుగుతుంది కలగదు అలాగే మీరు మానవాళ్ళని నేలని ఫిమేల్ అని జెండర్ వైజ్ డివైడ్ చేసి చూశారంటే నీకు సెక్షించు కిందే కలుగుతుంది కానీ నీకు ఆత్మస్వరూపం ఆ అవగాహన ఎలా వస్తుంది రాదు ఎవర్ వాట్ యు నో ప్రివెంటివ్ ఫ్రమ్ నోయింగ్ దూప్ ఇది చెప్పడానికి వినడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది చాలా మంది ఒప్పుకోరు కూడా ఎందుకంటే పాండిత్యాభిమానం గలవాడు శాస్త్రాభిమానము అన్నారు ఒక ఏమని చెప్పారంటే తత్వాస్త్ర అభిమానం ఆత్మ వేరు శాస్త్రం వేరు శాస్త్రం ఇస్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇస్ నాట్ ది డిస్క్రైబ్డ్ వర్ణన వర్ణన వస్తువు అయిపోతుందండి వర్ణన వస్తువుతుంది వర్ణన వర్ణమే వస్తువు వస్తువే కాబట్టి శాస్త్రాభిమానాన్ని కూడా ఎప్పుడైతే విడిచిపెడతాడో శాస్త్రం సహాయంతో అజ్ఞానము దేహాభిమానము ఇచ్చాదని విలువచ్చి ఏ శాస్త్రం యొక్క సహాయంతో వాటిని నిలిపెట్టేవో ఆ శాస్త్రాన్ని కూడా విడిచిపెట్టినప్పుడు మాత్రమే అంటే అర్థమేంటి ఇన్నోసెన్స్లో పుట్టము ఇంటెలిజెన్స్నే తయారైన మళ్ళీ ఈ ఇంటెలిజెన్స్ నుంచి మళ్ళీ యూ ట్రావెల్ బ్యాక్ టు యూనివర్సెన్స్ కానీ జర్నీ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అంట ఆత్మ సాక్షాత్కారం చేసే ప్రయాణం ఎలా ఉంటుందంటే ఆ ఇంటెలిజెన్స్ లోంచి ఇన్నో సెన్స్ లో బ్యాక్ ఇన్నో సెన్స్ ప్రయాణం చేయాలి అజ్ఞానం యొక్క అమాయకత్వం వ్యర్థం దానికి విలువ లేదు ఇన్నో సెన్స్ ఆఫ్ పర్సన్ హ్యా నో సో కాబట్టి వీడు ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ లో మళ్ళీ ఇన్నో లోకి ట్రావెల్ చేస్తాడో ఒక రేర్ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నో సెన్స్ పరిస్థితుంది ఆ రేర్ కాంబినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్నో సెన్స్ శాస్త్రమంతా బుద్ధి ఎందు ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆ చే ఇన్నో సెన్స్ ఉంటుంది అప్పుడు వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడం అంతవరకు సత్యం తెలుగుబడాలి జర్నీ టు ఎన్లైట్ అండ్ జెన్ శాస్త్రమంతా బుద్ధి ఉంది శాస్త్రాన్ని అధ్యయనం చేసి చేసి అచేలేదు ఇన్నోషన్స్ ఎప్పుడైతే వీడు సంపాదించుకుంటాడో ఆ లెవెల్కి ఎప్పుడైతే రీచ్ అవుతాడో దాన్ని తీస్తే ఈ సాంగ్స్ పైకి వేదం వేదవాదులే వేదవాదులమనే చెప్తారు కానీ వేదవాదులమని చెప్తే వేదం యొక్క ప్రామాణ్యాన్ని వీళ్ళు చేస్తారు చెత్త ఆగమ ప్రమాణత్వ నేనేమో ఉపనిషత్తు ఫాలో చేస్తా ఉంటా ఆధునిక కాలంలో చాలా మంది ఉన్నారు ఉపనిషత్ సిద్ధాంత పీఠము అని బోధ పెడతా ఓకే నువ్వు ఉపనిషత్తు ఫాలో అవుతున్నావు కదా ఉపనిషత్తు ఏమని చెప్పింది అహం బ్రహ్మాస్త అందరూ మీ గురించి ఏమాట దాంట్లో ఏమి లేదు అహం బ్రహ్మాస్మే లాస్ట్యం కనపడదు మొహం మీద కొట్టొచ్చినట్టు కనపడుతుంది ఉనిషత్తులు ఉపనిషత్తు పుస్తకాలు ఉన్నాయంట పుస్తకాలు అక్కడ వేద పండితులు వల్లింటికి పిలిచి ఆ అనువాదం అందిస్తే వాళ్ళు టక టాకట దానికి ఘన చెప్పు పెడతారు మీరు తెలివి జిందుకుపోతుంది అహం బ్రహ్మ బ్రహ్మా అహం అహం బ్రహ్మాస్మి అస్మి అని ఇలాగా దాన్ని దిపితిప్పి అతి తిప్పి మీరు నిజంగా కదలడానికి లేకుండా దిగించి పెడతారు అహం బ్రహ్మాస్మి దాని మీద కాంట్రవర్సీ దాని అర్థం ఏమిటన్న చోటే కాంట్రవన్సీ ఓకే అర్థం చెప్పాయా అహం అంటే అర్థం ఏమిటి పెద్ద మంది గారు మేము చిన్నప్పుడు చదువుకున్నాం ఈ కథ మీకు చెప్పాను లేదా పెద్ద మంది గారు చిన్నప్పుడు చదివాం అమాయకంగా ఉండి పెద్దవాళ్ళు చెప్పారు పెద్ద మంది చదవరా అని చెప్పారు ఎందుకు చెప్తారో తెలుసునండి వాళ్ళు ఏవో సంస్కారం కబుర్లు చెప్పుకుంటారంటే మనం వెళ్ళి వాళ్ళ కబుర్లు వినేస్తుంటే తెలిసిపోయింది నిజంగా వాళ్ళకే అర్థమైపోయింది ఈ రాఘద్వేషాలతో కూడిన కబుర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు తెలిసిపోయినాడి ఉండదు ఈ రాజద్వేశాలతో కూడిన కబుర్లు పెళ్ళాడుకు ఎందుకు వీడు వెళ్లి అక్కడ వాగుతాడేమో మా నాన్నగారులా అన్నాడని ఎందుకంటే ఇన్నో సెన్స్ కదా అందు గురించి అయిపో వెళ్ళి నువ్వు శబ్దాలు జరిగి నాతో రామశబ్దం అప్పచెప్పరా ఆ విధంగా అలాగ అలాగా ఇన్నో సెన్స్ తోటి అప్పచెప్పడం ప్రారంభించాం అప్పుడు సరిగా సకారవంత్రహ స్మతి శబ్ద నేను అహం అవాం వయం అని అల్లం మొదలుతాడు అప్పుడు అహం అంటే నేను అవాం అంటే మేమిద్దరము వయం నేము మనం అలాగా కానీ అలా కంటస్థం చేశారు అహం అలాగే అయినా కంటస్థం చేశాడు ద్వైత పండితుడు కూడా అలాగే కంటస్థం చేశారు బట్ ఇది కోర్స్ ఆఫ్ టైం అది ఇన్ ద సెన్స్ మంచిదో ఇంకెది పెంచారు అహం అంటే విష్ణు హోనార్థం చెప్తాడు అహం అనే విష్ణు హోనార్థం ఎక్కడ ఉందా ఎక్కడా లేదయా అంటే అందుకు నేను చెప్తున్నానంటే దాని గుంటప్పుడు యక్ష చెప్తాడు కోణి మహాత్మా అహం అంటే విష్ణువే విష్ణువు అంటే చెప్పు విష్ణు అయితే వైకుంఠ నారాయణులు అంటాడు మరింత కాంపోజిట్ చేసేస్తాడు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చే తత్వం నుంచి పరోక్షంలోకి లాచిపోతాడు బరబరయించిపోతు కాబట్టి వీళ్ళు పేరికి వేదవాదులు మన అంటారు తప్పిస్తే వాళ్ళకి వేదానికి ఎన్ని సంబంధం లేదు చెక్క ఆగమ ప్రమాణ వాటి తర్వాత వాళ్ళు సాంఖ్యులు బుద్ధిమంతులు వాళ్ళని వాళ్ళని అడగండి ఎరా అక్షిని పురుషో దృష్టి ఉంది కదా ఆ పురుషులు ఎవరు అని సాంక్షుల్ని మీరు అడగండి ఇంకెవరు దృక్ ద్రష్ట అని ఈ ద్రష్ట అంటే ది అబ్జర్వర్ ఈ అబ్జర్వరు దేహము భిన్నంగా ఉన్నాడా లేదా నువ్వు చెప్పమని అడగండి అబ్జర్వర్ టేబుల్ కంటే భిన్నంగా ఉన్నాడా లేదా అని మీరు ఎవరిని అడగట్లేదు సాంక్ష్యుల దాకా అడలేదు ఎవరిని అడిగిన టేబుల్ కంటే భిన్నంగానే ఉంటాడు ఇది పాయింట్ అబ్జర్వరు ఆ దేహం కంటే భిన్నంగా ఉన్నాడా లేదా అని మీరు సాంఖ్యులను అడగండి వాళ్ళు దంకా బుజాయించి దేహం కంటే భిన్నంగా ఉన్నాడు అని చెప్తారు సో దేహాది వ్యతిరిక్తం అవగన్యాసి ఆది శబ్దం చేస్తే ఇంద్రియాల తీసుకోండి దేహేంద్రియ మనస్సంఘాతం కంటే ఆ ద్రష్ట ఆత్మ వివిక్తము వాళ్ళకి వివేక శాస్త్రం అని చెప్పిన దానికి సాంఖ్యయోగము అని పేరు మీ గీతలో కూడా సాంఖ్యయోగం అంటే అర్థం ఏమిటి దేహేంద్రియ మనస్సంఘాతం కంటే ఆత్మను వివిత్తముగా తెలియత మరి వేరే సాంఖ్యంలో ఆ సాంఖ్యమైన సాంఖ్యం అంతవరకు వచ్చేసారు వాళ్ళు వచ్చేసి అక్కడ శాస్త్ర ప్రమాణాన్ని విస్మరించి మళ్ళీ ఏమన్నారంటే ఆత్మ భిన్నము అని చెప్తారు భిన్నము సర్వము భిన్నము ఇంకొక ఆత్మ భిన్నము పరమాత్మ కంటే మొత్తం అంతా కలిసి మళ్ళీ దిరగ తిరిగి మళ్ళీ భేదభాగంలోకి వచ్చారు ఎందుకు ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశారు అంటే సో దానికి కారణం ఏంటంటే ఆగమ ప్రమాణాన్ని రుచిపెట్టేసి మళ్ళీ ఈ భేదంలో అన్యత్వ దర్శ అనే తస్థు భేదము ఆత్మ కంటే భిన్నంగా పరమాత్మనే ఆ భేదము అన్యదృష్టి భేద దృష్టిలోనే నిలబడిపోయారు ఎంతలా నిలబడిపోయారంటే అక్కడి నుంచి వాళ్ళని విశ్లాబ్జి జీవితం కుదరదు అని అంతలా నిలబడిపోయారు ఇప్పుడు కూడా ఇన్సెక్ పర్సన్ ఏం చేస్తుందంటే తను నమ్మేది అది అది ఆ నమ్మకం అది స్థిరం స్థిరంగా ఉండదు ముందు ఆరంభంలో వాడికి అది నమ్మకం బలంగా ఉండదు దానికోసం ఏం చేస్తాడంటే దాన్ని విధులు పెట్టే ధైర్యంగా ఉండదు ఏదో విశ్వాసంలో ఉంటాడు ఆ విశ్వాసం బలంగా ఉండదు ఏదో అలాగ కచ్చేస్తే ఉంటుంది మరి ప్రత్యేక ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేసి ఉద్యోగం చేసి అది నిలబడకపోతే అవతల బారాయిచ్చు కదా దాన్ని ఎందుకు పట్టుకోవాలి కానీ అలా నిమశించడానికి భయపడతాడు భయం దేవుడు వచ్చి ఏదే అపకారంగా ఇస్తాడేమో ఉన్న ఆస్కంతా పట్టుకుపోతాడేమో దేనికో భయపడతాడు అలా భయపడుతూ ఉంటాడు ఆ భయంతో దాన్ని విడిచిపెట్టడం దాన్ని పట్టుకుంటాడు ఇంకొకసారి పట్టుకుంటే మనస్సులో ఆ శంక ఉండిపోతుంది కదా దాన్ని బలం చేయటం కోసం చుట్టూ స్ట్రెస్ చేసి నిలబెట్టుకుంటూ అలా ఏదో అది వాడికే కన్విన్సింగ్గా ఉండదు వాడు అన్నమాట వాడికే కన్విన్సింగ్గా ఉండదు సో దానికోసమని దాని చుట్టూ ఎవరు ఎవరో బొమ్మలు ఎదురు ఎదురు కల్పించుకుంటూ పోతాడు చాలా దాని చుట్టూ ఒక పెద్ద టెర్మినాలజీని బిల్డప్ చేసుకుంటూ పోతాడు దాన్ని ఇష్ట టెర్మినాలజీ ఆ టెక్మినాలజీకి ఒక స్ట్రక్చర్ ఒకటి ఇస్తాడు ఒక కలప పెడతాడు దానికి ఒక గురు శిష్య పరంపరను పెడతాడు దానికి ఆశ్రమం ఉంటాడు మసం అంటాడు పీఠాధిపతి ఉంటాడు ఇదంటాడు ఒక ఇన్స్టిట్యూషన్ లైఫ్ చేసేస్తాడు ఆర్గనైజ్ చేసేస్తాడు అయితే ఏంటంటే ఇంకా ఒకసారి వీడు ఆర్గనైజ్ చేసి పెట్టేదంటే ఇంకా ఆ జ్ఞానం నుంచి వీడు వీడి ఈ జీవితంలో బయటపడే అలాగే దాన్నే కొట్టుకొస్తుంటూ ఆ టర్మినాలకి ఇటు నుంచి అట్టిని తిట్టుది అలాగ ఆ పదం పదాల బంధంలో పదజాల జలం అంటే వల ఆ పదముల వలలో చిక్కుకుని పదముల వల గమనించాలి పదజాలం భావజాలం భావముల వల దాంతో చిక్కుకుని ఇరుక్కుపోతుంది సృష్టికి పూర్వము కృతజ్ఞి అనుబడు సత్పదార్థం ఉండేది చికన్న శాస్త్రంలో దానికి అగ్ని అంటాడు అగ్ని అంటే అజ్ఞానాన్ని నిసింపజేసేదనే ఒక పాజిటివ్ సెన్స్ లో తీసుకో ఏదో కింద ఇక్కడ అగ్ని ఆజ్ని అజ్ని అంటారు ఏదో దానికి అలాగే ఏదో పెడతాడు లంకే అదియే బ్రహ్మ పదార్థము బ్రహ్మ పదార్థం అదియే బ్రహ్మాండం బ్రహ్మ పదార్థము అంటే పదార్థం అంతే కన్నా భోజనం చేసేదా ఉన్నానా పోతాయి కాద్యం లాగా అంతటితో తాగాడు మొదటి మహాబిందు అది బై కా మొదటి బాగానే ఉంది మహా అంటే బాగా తెలుస్తోంది బిందు బిందు అంటే పాయింట్ మహా ఎలా అవుతుంది మహా అయితే బిందు అవుతుంది బిందు మహా ఎలా అవుతుంది అదే గొప్ప దట్ ఈస్ ది సీక్రెట్ అని ఇంకా అంతకంటే ఏం చెప్పడు అంతేతాడు పూర్ణ బిందు బాబు ఈ మొదటి మహాబిందు అనేకముగా అదుజులని సంకల్పించారు మళ్ళీ ఇంత వరకు కొంత ప్రశాంతం సాంతువత్యం వచ్చేసింది దాంట్లో అబ్బుద్దు సత్తు సంకల్పించిన ఉంటుంది కదా సత్తు సంకల్పించడం కాదు పూర్ణ బిందు మహాబిందు సంకల్పించు వాన్ వాట్ఫర్ ఓకే నీకు వాట్సర్ నీకే తెలిసిపోతుంది ఈ సత్పదార్థము సంకల్ప సహిత బిందువే మహాకారణ రూపము ఆల్రెడీ అంటే ఇది సౌండింగ్ సౌండింగ్ మనకు సెమిలియర్ గా వినపడుతోంది కదా సెమిలియర్ రిలవెంట్ గా కూడా వినపడుతోంది ఇటు కొన్ని పదాలు అనవసరపు పదాలు ఇంట్లో చూసి తీశారు పోన్లే అనవసరం ఎందుకు పోన్ తత్వం ఉందని మీరు అనొచ్చు ఏం పర్వాలేదు కానీ అదంతటితో తాగదు అట్టి ప్రథమ సంకల్ప సహిత ఇసత్యాత్మక మహాకారణ శక్తి యొక్క క్షేత్ర రూపమునకే శ్రీచక్రమని వ్యవహార నామము అన్నారు ఏమి చేసిన వీళ్ళు మళ్ళీ క్షేత్రాన్ని కూడా క్షేత్రం చేసేసాడు క్షేత్రం అంటే ఇచ్చేతుంది ఇదంత శరీరం కౌంటే క్షేత్రం ప్రజ మహాభూతాన్ని అహంకార అనే క్షేత్రం ఇస్తుంది మనకు తెలుసుకున్న వేదాంతుల క్షేత్రం ఒకటి క్షేత్రం చేసి కొన్ని ఇది క్షేత్రం కాక మరో క్షేత్రమా అంటే దాటి మోర్ డేం చేయడం వేదాంతుల క్షేత్రంలో కాంప్లికేషన్స్ ఏం లేవు ఈ ఉపాసపుల క్షేత్రం దిశ చాలా ప్రమాదకరమైన క్షేత్రం లేదు వాడు స్త్రీ క్షేత్రం అనే పురుషుడు క్షేత్రజ్ఞుడు అనే అలాంటి పిచ్చి విభాగం ఒకటి పెట్టాడు స్వామి అఖండానంది మహారాజు నిప్పులు జరిగారు ఆ విభాగం మీద ఒక అన్నిటి అన్నాడు స్త్రీ క్షేత్రము పురుషుడు క్షేత్రజ్ఞుడు అన్నాడు అంటే అడుగు క్షేత్రము మగవాడు క్షేత్రజ్ఞుడు అన్నారు ఆయన నిప్పులు జరిగారు ఇలాంటి అజ్ఞానం మాటలు ఇప్పుడప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు క్షేత్రం వాటి ఎందు అభివ్యక్తమయ్యే చైతన్యం క్షేత్రజ్ఞుడు ఇప్పుడు స్త్రీ పురుషుల విభాగం ఎందుకు వస్తుంది కుక్కలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు స్త్రీలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు మొగవాళ్ళు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు రాక్షసులు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు రాక్షసిలో కూడా క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఉంటారు ఆ పరిస్థితి అలా ఉండగా మొగాళ్ళందరూ క్షేత్రజ్ఞులు ఆడవాళ్ళందరూ అని అంటాడు మహాత్ముల ముందు చూసుకుని అలాంటి పొరపాటు మాట్లాడితే ఎంత తప్పది వీడు ఆ డైరెక్షన్ లో ప్రయాణం చేస్తాడు ఆయన కలియుడు ఇట్స్ వెరీ రాంగ్ డైరెక్షన్ ఇది ఏ స్త్రీ కళ్యాణ స్త్రీ కళా యంత్రమును అనుష్ఠానము కాకలదు ఈ రెండు స్త్రీలు పట్టుకొచ్చాడు ఎన్ని పదాలు యాడ్ చేసుకుంటున్నా పోతున్నారో చూడండి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడు కళ్యాణానో పదం పెట్టాడు కళాని ఇంకో పదం పెట్టాడు ఎన్ని పదాలు వచ్చి మీరు మీరు వేదాంతంలో లేని పదాలు ఎన్ని పదాలు గుంజించేదో చూసారా నేను అర్థమేటో తెలిసినా వారు మాట్లాడుతున్నది ఏమిటో వారికి తెలియలేదని అర్థం దానికి నోక్ ఇది ఎదన్నో వాటికి స్పీక్స్ అంకేత్రి నాలజ్ హిజ్ నాకల్లా అనిపించింది ఎన్నికల్లో అనిపిస్తా ఉంది మీరందరూ పెద్దలు ఆలోచించండి పరం మహాబిందు నవ ఆవరణ అది అంటే దానికేదో సింబాలిజీ ఉంటే ఐఎమ్ రెడీ టు అప్రిషియేట్ బట్ ఆల్రెడీ మేకింగ్ మోర్ కాంప్లి పరాపరం శ్రీచత్ర రూపము శ్రీకళాయంత్రము పరం వలముడు మహాబిందు సంకల్ప సహితమే మహాకారణ బిందువు అయినది ఈయన క్షేత్ర రూపమే పరాస్పరడు శ్రీకర్ణ రూపము శ్రీకళాయంత్రము అన్నవే మళ్ళీ అంటాడు రిపిటేటివ్ సైవ శ్రీకళాయంత్రము ఏడు వృత్తములు కలిగిన రేఖాయంత్రము అంటే రిపిటి అంటే ఒకే వ్యాసంలో ఒకే పై తేరాలో చెప్పింది కింద తేరాలో చెప్పిందానికి రిపిటేషన్ అని నా అభిప్రాయం ఆ పదాలు రిపీట్ చేస్తున్నాడు వస్తువు రిపీట్ చేయడంలో లేదు ఏడు శ్రీకళా యంత్రము ఏడు వృత్తములు కలిగిన రేఖా యంత్రము అక్కడికి మళ్ళీ యంత్రం వచ్చింది రేఖలు వస్తాయి వృత్తాలు వస్తాయి దీని నుండి దీర్ఘ వృత్త ద్వయము పరం అనప్పుడు శ్రీ మండలము అపరం ఏర్పడింది ఒక్క శ్రీమండలము అయితే అంటే శ్రీ మండలము అనే సరే శ్రీ వ్యాసం రాసినప్పుడు ఎవరన్నా ఒకసారి తెలిసి ఉండాలి కదా తెలియదు శ్రీ లలితా సహస్ర నామము అందరి మొదట తొమ్మిది నామములు సర్వ వేదాంత రహస్య సాధనములను ఉపదేశించుకున్నవి ఇంతవరకు చెప్పిన దానికి మళ్ళీ అది ఒకటి కుది తొమ్మిది నామములు వేదాంత రహస్యాలను చెప్తూ ఉందూ ఉండొచ్చు దట్ ఈస్ వాట్ ఐ మెయిన్ సృష్టి క్రమము సంహార క్రమము ఈ ఉపాసకులు కేహారం కూడా ఉంటే వాళ్ళకు ఉల్లాసంగా ఉంటుంది ఆపోజిట్స్ సో సృష్టి బిందువు నుండి భూపురత్రయము వరకు పూజించి క్రమ పద్ధతి శిరస్సు నుండి పాదాటి వరకు పూజించి పద్ధతి సంహారక్రమము భూపురత్రయము నుండి బిందువందలము వరకు క్రమ పద్ధతిని పూజించే విధానము అని ఈ విధంగా అలా అలా తేజాస్తారు తేజాస్తారు తేజాస్తారు తేజ్ నాకు ఒక్క వాక్యం అర్థం కాలేదు ఇది దృష్టాంతంగా ఉంటుందని అప్పుడెప్పుడో మనసులో పెట్టారు ఇప్పుడు గుర్తుకొచ్చి మీకేమో అర్థం అయితే నన్ను క్షమించండి నాకైతే ఏమీ అర్థం కాలేదని మాత్రం నేను చెప్పగలను ఈ ఇంకోటి మహాభాగ్యానికి దీవుని చుట్టూ ఓళ్ళని కస్టమ్స్ సూపర్ జనాలని హింస పెట్టేయటం తాము హింస అంత ద్వైతం భేదం ఆ హారిల్ ఎదుగుని వ్యక్తిని మర్యాద చేసి రక్షణ లేకపోవడం ఆ వ్యక్తి హృదయంలో ఉండే ఈశ్వరుని దర్శించేందుకు ఇవన్నీ అడ్డుకుడిపోతూ ఉండటం ఇదంత దరిద్రం దీని చుట్టూ పీఠాలు అధ్యక్షులు పీఠాధిపతులు శిష్యులు సన్యాసులు పెద్ద స్ట్రక్ చే ఇంక ఇప్పుడు దీన్ని నేను ఈ మాట ఇక్కడ అన్నాను కాబట్టి మీరందరూ చాలా దయాహం కాబట్టి లేదా నా మీద ఉండే ప్రేమతో మీరు ఊరుకున్నారు ఇదే ఈ మాట నేను ఇంకొచ్చంటే నన్ను ఏమో హెరటిక్ కనో బ్లాక్ స్టమిక్ కనో ఏదో పెరుగు లీడు పడితే అరెస్ట్ చేయండి జైల్లో కూడా దొరుకుతాను సెక్యులర్ గవర్నమెంట్ కాబట్టి అది కుదరకపోవచ్చు అదర్వైజ్ అదర్వైజ్ సియోక్రాటిక్ స్ట్రక్చర్ అయితే అది కూడా చేస్తాం ఈజ్ ఆర్గనైజ్డ్ రిలేయన్ ఆర్ బిగ్ కాబట్టి సంస్థలు కూడా నియత్వదర్శన భేదృష్టి ఈ భేద దృష్టికి అంటే కన్ఫ్యూషన్ ఎలా ఉంటుందని చెప్పి సాంఖ్యులని శంకరులు అన్నారు ఫ్రమ్ దేర్ సాంఖ్యలు అంటే కథల మహర్షి యొక్క అనుయాయుడు పెద్ద మతం పెద్ద సిద్ధాంతం సో కొన్ని పాయింట్స్ ఉంటాయి కొన్ని బేసిక్ ట్రూత్స్ శంకర గీతలో భగవద్గీతలో శంకరులు గీతా భాషలో మెయిన్గా ఏ సిద్ధాంతాన్ని ఖండించారు ఓ శర్మ నాయన గారు అడిగారు ఏ సిద్ధాంతాన్ని ఖండించారో చెప్పరా చెప్పండి అంటే మిమాంసని ఖండించారు చెప్పారు గీతలో ఇంకా ఉంటాయి కానీ తర్వాత ప్రధాన మందు లేకపోతే ప్రధాన అంటే మీరు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే మొత్తం ఉన్న అందరినీ మీరు వరుస తిట్టే ఓడించక్కర్లా ఒక వరల్డ్ ఛాంపియన్ ఉంటాడు ఎవడో కైస్తున్నావు ఎవడో ఉంటాడు వాడిని ఛాలెంజ్ చేసి వాడిని ఒడిస్తే సరిపడుతుంది కానీ ప్రధాన మల్లు న్యాయం అంటారు మల్లుడు విజేత అవ్వటానికి అంత అంతకు ముందున్న ప్రధానుడు ఒకడు ఉంటాడు వాడిని నెగితే వీడు నేను వేస్తాడు వీడు వీడు ప్రధాన వేస్తారు మొత్తం ఉన్న మల్లు అందరినీ అది ఎక్కడ సాధ్యం ఒక్క మల్లు ఓడిస్తే చాలు అది ఆ మల్లుడు గట్టి కూడా ఉండాలి అలాగా సాంఖ్యులు ప్రధాన మల్లు సాంఖ్య సిద్ధాంతం బలమైన సిద్ధాంతం పైగా సత్యానికి బాగా దగ్గరగా ఆ వివేకంలో వాళ్ళు నిష్ణాతలు ముఖ్యంగా గుణ వివేకము గుణ విభాగము అది దా వాళ్ళని వాళ్ళది వాళ్ళ యొక్క ఎనాలసిస్ మార్గలు వస్తుంది తర్వాత కారణకార్య విచారంలో కూడా కార్తీకుల విచారం వెలగెలబోతుంది వాళ్ళకి ముందు కార్తీకులు కారణకార్య విచారం మేమే చేయాలని చాలా అహంకారంగా ఉంటారు కానీ సాంఖ్యుల విచారం ముందు కార్తీకులు ఎందుకు పనికినారు ఇండియన్ లాగేసి ఎందుకు ఏదేళ్ళు చూని ఆ చిన్నతలలా కనపడతారు సాంఖ్యుల ముందు అటువంటి సాంఖ్యుల్ని పట్టుకుని శంకర్లు చెందాడి విధిపెట్టారు బ్రహ్మసూత్ర భాష బ్రహ్మసూత్ర భాషల్లో సాంఖ్యుల్ని నిరాకరిస్తారు యత్సత్యధికరణం మీరు ఒప్పకుండా చదివితే అలాగే ప్రశ్నోపనిషత్తు మీరు కదా ఎంత విస్తృతమైన సాంఖ్య నిరాకరణమో మీరు చూశారు కాబట్టి ఈ సాంఖ్యులు కూడా అన్యత్వదర్శనంలోనే అంటే దిగుసుకుపోయారు అర్థం సా గతిని వృత్తం అంటే అక్కడి నుంచి వాళ్ళు రాలేదంటే పోనీ తత్వండి అన్యత్వదర్శనంలో భేద దృష్టిలో తత్వం ఉందంటే మృత్యు విషయే లేదా అల్పం తను మత్యమని చెప్పారు రేడోధ్యాయంలో ఏదైతే అల్పమో ఏది పరిచ్ఛిన్నమో అది నశిస్తుంది దాంట్లో భోగం ఏమీ లేదు అంటే పురుషార్థం లేదు మోక్షం లేదు మృత్యువే ఉంది కానీ అమృతత్వం లేదు దాంట్లో అటువంటి అమృతత్వము లేదు అంటే మృత్యు గోచరమైన అంటే ఉచింది డిటైల్ దాంట్లో వీళ్ళు గిరిసిపోయి ఉన్నారు సాంఖ్యులు మహావిద్వాంసులు కాబట్టి సామాన్య మానవుడు రోడ్డు మీద వెళ్లేవాడు ఓ మరిడమ్మనో మైసమ్మనో వాడికి అతనైన పద్ధతిలో పూజిస్తే అవుక నువ్వు ఫైన్ ఫాల్ట్ తెచ్చేయండి కానీ కొంచెం ఎగ్జికేట్ చేయగలిగితే చాలు మరిడమ్మని పూజించాలని నేను కోరాను మీరు పశుబలే ఆపోయింది అయ్యా మరిడమ్మని పూజించండి మరిడమ్మంటే మృడాని దేవత పార్వతీదేవి ఆ మహాశక్తి బ్రహ్మ యొక్క ఆయాశక్తి అదిగా పూజించండి కానీ పశువులను హింసించకండి ఆ పశువుల్లో మీరు పూజించే దేవుడు ఆ పశువుల్లో ఉన్నాడు మీరు ఇంత బతుకు చేయగలిగితే మీ పూజ పవిత్రమైపోతుంది లేకపోతే మీకు పాపం వస్తుంది అని నేను చెప్తాను అది కొంతమంది వింటారా కొంతమంది ఎంతో బలమైన వెనకాల పడినా ఆర్గనైజేషనల్గా ఎక్కడ చేయగలుగుతాము అజ్ఞానం అలా ఉంటుంది సాంక్షలు తీర్థ అజ్ఞానం ఎందుకంటే లాస్ట్ స్టెప్లో మూర్ఖంగా ముందుకు అడుగులేనని కూర్చున్న వాడిని ఏమనాలు ఉంటుంది కాబట్టి ఒక వైపు ఈమె ఈ ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేదో మాకు సత్యం అనిపిస్తుందంటే వాడి మీద ఏం ఈ సాంక్ష్యులు ఇలా ఉన్నప్పుడు అని శంకరుడు ఒక రకమైన అపూర్వపక్షితోటి సింపటైజ్ చేస్తున్నారు కరెక్టేలాగా నువ్వు తప్పేం లేదు వాడంతటి వాడు అలా ఏడుస్తున్నప్పుడు తఫా అన్యే కాణాదిదర్శనాత్మగైర్ నవభిరాత్మగుణుతం ఆత్మద్రవ్యం నిశోధితున్నా సంస్కృతంలో ప్రజంటే మీకు దాంట్లో సక్క కనపడాలి చాలా సర్కాత్మిక మాట్లాడుతుంది కార్తికులు ఉన్నారు కణాదుడు కార్తీకుల్లో రెండు శాఖలున్నాయి కనా వైశేషికుడు నైయాయికులు కణాదు ఆచార్యుడు సూత్రకర్త తర్వాత భాష్యకర్త వీళ్ళు వాళ్ళు ఉన్నారు ఇంకొక వైపున గౌతముడు సూత్రకర్త గౌతమ కర్తవనంటారు గౌతమ ఆయన తర్వాత మనం చూసాం ఒక సూత్రం ధ్రమసూత్ర భాష్యంలో చూసిన తర్వాత ఒక్క సూత్రం ఒక అంశంలో దోషం ఉన్న వాళ్ళ విద్య సో దాంట్లో మంచి ఇంకా స్వీకరించడం తప్పేం లేదు కానీ ఈ పరిస్థితులు ఉన్నారే కాణాదులు కాణాది దర్శిణ కాణాదాది దర్శిణ అది శుద్ధించేత నెయ్యాలు కూడా తీసుకోండి వీళ్ళు వీళ్ళ మీరు చాలా వితకారంగా మాట్లాడుతున్నారు వీళ్ళ ఆత్మని ద్రవ్యం చేస్తూ సార్ ద్రవ్యాలు ఉన్నాయి పదార్థాలు ద్రవ్యాలని ఆత్మను కూడా లేదు ఆత్మా వివిధ అని మూటితో అంటే వెళ్ళి వాళ్ళు కడుతూనే ఆజీమనం చేయాలి వాళ్ళన్న మాటలు ఇంకా తర్వాత నేను అనలేను ఆత్మాహ అనేప్పటికే మనస్సుకి క్లేషం కలిగి ఇంకా ఆజీనం చేయడానికి ఇప్పుడు మళ్ళీ అంత అంత పని ఎందుకని ఇంకా అంటలేదు ఆత్మ రెండు రకాలను మొదలు పెడతాడు చాలా సందర్భంగా ఆత్మ ద్రవ్యం అంటారు అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ నేటర్కి గుణాలు ఉంటాయి ఇప్పుడు ఏదంటే పుస్తకం అనుకున్నా బరువుగా ఉంది విడిగా పొడవుగా ఉంది సన్నగా ఉంది ఎర్రగా ఉంది ఇలా గుణాలు ఉంటాయి అలాగే ఆత్మ అనే ద్రవ్యానికి తొమ్మిది గుణాలు ఉన్నాయన్నారు నవధీస ఆత్మ గుణీ ఈ తొమ్మిది గుణాలు ఉంటే సంసారం ఈ గుణాలు పోతే మోక్షం ఆత్మ భిన్నమైన గుణాలు ఎలా పోతాయి వస్త్రానికి ఎలాగైతే రంగు పడిపోతే కారము కారము అంటే ఆవకలి ఆయనకు తెలుసు సారము ఆల్కలీతోటి వస్త్రానికి రక్త ఎర్రగా ఉన్నటువంటి వస్త్రాన్ని సబ్బుతోటి వాడతారు సారము అంటే సబ్బు కదండి సబ్బు ఆల్కలీన్గా ఉండదు బట్టలతోనే సబ్బు మరీ ఆల్కలీన్గా ఉంటుంది కషాయ రక్తం వస్త్రం ఇలా అంటే ఏ ఎర్రటి లిక్విడ్ పడింది అనుకోండి దాగు కింద పడిపోయింది వస్త్రం అప్పుడు దాన్ని సారంతో ఆటి శబ్దం చేత కొంచెం మట్టి అలాంటి ఏదైనా కొంచెం గరుకు పదార్థం కూడా పెట్టి బ్రష్తో ఏదో పెట్టి ఆల్కలి వేసి రాతిడి చేస్తే మీకు వస్త్రానికి ఉన్నటువంటి డాగులు పోయినట్టుగా ఆత్మ ద్రవ్యానికి తొమ్మిది డాగులు ఏర్పడ్డాయి వీటిని పోగొట్టినట్లయితే తపస్సు ఏదో చేసి ధర్మం ఏదో చేసి కర్మ చేయటం ద్వారా అప్పుడు ఆత్మముక్తం అవుతుంది ఆత్మబద్ధము ఈ ఆత్మ ముక్తం అవుతుంది ఆత్మలన్నీ బద్దంగానే ఉంటాయి ఆత్మలనేకం అంటే ఈ విధంగా వస్త్ర దాగు పడ్డ ఒకడు నూటి దగ్గర కూర్చుని భ్రష్తో చేస్తూ ఆ విధంగా ఈ కార్తీకులు ఆత్మద్రవ్యాన్ని పట్టుకుని దానికి ఏవో మెటీరియల్స్ అవి వేసి కర్మలనే రక్షణ చేసి దాన్ని శుద్ధి చేసేటువంటి హడావుల్లో ఉన్నారు అని ఆయన వీళ్ళని ఏం చెప్తాం మనం వాడే వాడే ఆత్మలా ఏడుచుకుంటాం కానీ మహా విద్వాంసులు పెద్ద పెద్ద పండితులు ఎంత పండితులు అంటే నవద్వీపం వెళ్ళి తొమ్మిది సంవత్సరాలు దర్శనం రోజుకొచ్చాడు అదే ఆయన పండితుడు ఆయన తెలుసుకొచ్చిన ప్రతి వాక్యము తప్పారు ఇంకేం చెప్పంటారు ఇలాగంటే తప్పు శాస్త్రాలు రాసుకుని వాటిని అండర్స్టాండ్ చేసుకుంటూ పుట్టుతున్నారు మన వాళ్ళు కొన్ని సందర్భాలు అదే భావి తే కర్మి అందుకనే కొన్ని చోట్ల నాలుగు ఎగురుమోహాలు వచ్చారు శాస్త్రాలను మనం పరిరక్షించాలండి దానికి మీరు కూడా కలిసి రావాలి నేను కలిసి వస్తాను ఏ శాస్త్రాలను పరిరక్షిస్తారు వ్యాకరణము వండర్ఫుల్ అయం విత్ తర్వాత సాహిత్యము వండర్ఫుల్ ఐఎం విత్ వేదాంతము ఐ కర్కము నో ఐఎంట్ విత్ యూ కాదండి ప్రాచీన పురాణ నిదన సాధుధర్వం ఖాళీగా ఎస్ బికాస్ అది ది లాస్ట్ ప్రింటెడ్ బుక్ అన్ కర్కెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ది లాస్ట్ బుక్ లాస్ట్ ఆరైడ్ బుక్ పదిహేనో శతాబ్దానికి చెందిన టు ప్రొటెక్ట్ ఇట్ వైన్ వయసు ప్రొటెక్ట్ ఇట్ ఎంత సార ఉంటే ప్రొటెక్ట్ చేస్తావా అయితే పదిహేనో శతాబ్దంలో ఉంది కాబట్టి ప్రొటెక్ట్ చేస్తావాంక్ష్య సిద్ధాంతం అనవసరం చంక్ర భగవత్పాదులు దాంట్లో ఎంత తెలుసుకోవాలో అంతా రాసేసారు దాన్ని ఖండన రూపంగా చదివేసుకుంటే అయిపోయాడు తర్వాత ప్రక్రియ అని ఇప్పుడు జగద్ జగద్ అపరమాణుత్వాధికరణంలో బ్రహ్మసూత్ర భాషలో కార్తీకుల సిద్ధాంతాన్ని ఖండించే ముందు ఆయన చెప్పారు ఏషాషాంతక్రియ వాళ్ళ స్ట్రక్చర్ వాళ్ళ స్కీమ్ ఇలా ఉంటుంది కార్తీకుల స్కీమ్ ఇలా ఉంటుంది అని రాశారు నాలుగు పేజీలు అది చదివి అది మన ఆయన గారు నాతో ఉన్నారు ఇది చదువుకుంటే నేను తర్కశాస్త్రం అంతా చదివేస్తున్నట్టే ఇంకా ఏమీ నిదలలేదు తర్కం అంతా చదివినాయని చెప్పిన మాట ఏమీ నిదలలేదు చెప్పుడు నేను తర్కం చదువుకోలేకపోయినా బెంగా నీకు అక్కర్లేదు ఈ ఈ ఐదు కేజీలు జరిగేసేజీ బ్రహ్మసూత్ర భాషలో ఉంటుంది ఏసా తేసాం ప్రయా అని మొదలుపెట్టి చెప్తారు తర్కంలో ఎన్ని అంశాలు వాళ్ళు చెప్పి సారం అంతా వచ్చేసింది ఇంత తర్కం మిగతా దీని మీద డెవలప్మెంట్తో దీని మీద అని చెప్పేసి ఏతత్ అసత్వ్ అని మొదలుపెట్టి ఖండం మొదలు జగత్తులకు పరమాణువులు కారణం చూస్తారు బుద్ధిమంతులే అంత సందేహం లేదు కానీ కారణం అంటే మెటీరియల్ దేవుడు కారణం అంటే ఆర్తికుడు అవుతాడు కానీ పరమాణువు కారణం అంటే మెటీరియలిస్ట్ అవ్వడండి పరమాణువులు ఆీన్ అంటే పర్వాలేదు సో ఈ తార్కికులు ఉన్నారు వాళ్ళు ఆత్మద్రవ్యాన్ని శోధించడానికి పూనుకున్నారు కర్మ చేసి ఆత్మద్రవ్యాన్ని ఆత్మని ద్రవ్యం చేసుకుంటే కర్మిణ ఇంకా కర్మల దగ్గరకు వచ్చాం కర్మవాదులు నేను ఈ మధ్యన ఒక ఇది చూశాను పత్రిక ఆహ్వాన పత్రిక యజ్ఞము అనే యాగములు నలభై రోజులు అనే ఆహ్వాన పత్రిక నాలుగు పైదీల పత్రిక అదే టీవీలో కూడా కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్గా వచ్చింది సేమ్ థింగ్ చూసి నేను ఆ స్త్రిక వచ్చింది టీవీలో దాంతో రాసింది ఏమిటంటే ఈ పూజలు ఇక్కడ చేయబడును నెంబర్ వన్ కుబేర యంత్ర పూజ మీ బిజినెస్లు బాగా అభివృద్ధి చెంది లాభాల బాటలో నడవాలంటే ఇక్కడ అత్యంతబడిన యంత్రమును మీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో పెట్టుకుంటే మీకు లాభములు బాగా వచ్చును యంత్రము యొక్క అచ్చిన గయ్యేటువంటి సొమ్ము గయ్య రోజు పదహారు అవుతాయి అక్కడ మీరు ఏం చేయాలి ఒక ఇద్దరు పురోహితుల్ని మంచి మంత్రాలు బాగా చెప్పిన వాళ్ళని ఇద్దరు పురోహితుల్ని వాళ్ళకి అసిస్టెంట్ ఒకళ్ళు వాళ్ళే దృష్టికొస్తారు ఒక చిన్న అగ్నిహోత్రం ఒకటి వాళ్ళు గుర్తించి పూజా ద్రవ్యాలను సప్లై చేసి వాళ్ళు కుబేర హోమము కుబేర పూజ కుబేర యంత్రము కుబేర మంత్రము అన్ని చేసుకుంటూ పోతారు మీరు మీరు లిస్టు వసూలు చేయడమే ఆ లిస్టు వసూలు చేసిన వాళ్ళ పేర్లన్నీ మైకులో చెప్పాలి మంత్రాలు మైకులో చెప్పినా పర్వాలేదు కానీ వసూలు చేసిన వాళ్ళ పేర్లన్నీ సహకుటుంబస్థ సహకుటుంబస్థ అని మంత్రాల్లో చెప్పిన ఆ పని పొద్దున్నే ఒకరు తెలియని వాడు గడుసు వాడు కూర్చొని చేసేస్తాడు దానికి మంత్రాలు వచ్చిన వాడు అక్కర్లేదు కొంచెం గడుసుగా గంభీరంగా మైతులు మాట్లాడేవాడు కావాలి వాడు చేసేస్తారు ఆ ఆ తర్వాత వీళ్ళు మంత్రాలు చెప్పుకుంటూ పువ్వులు పూర్తి చేసేయటమే యాభై మంది బిజినెస్ ముందుకు వచ్చారు కదా అని యాభై హోమాలు చేయరు మందికి కలిపి కట్టకట్టే ఒకే సంకల్పం చేసి ఒకే హోమం చేస్తారు యాభై హోమాలు చేస్తే వాళ్ళు వాళ్ళు ఇంక అక్కడే దిక్స్ అయిపోతారు ఇంకేం ఉండదు అది ఎలాబరేట్ గా ఉంటుంది పొద్దున్న తొమ్మిదింటి మొదలు పెడితే రెండింటిగా మూడింటిగా పూర్తి చేసి వెళ్లి తోడు మెతుకులు మీరు యాభై యాభై కస్టమర్స్ తెచ్చుకున్నా అంటే ఐదు వేల కస్టమర్స్ తెచ్చుకున్నా అంటే మీరు బాగా ప్రచారం చేసుకుని మీరు కస్టమర్స్ సంఖ్య పెంచుకోండి అంటే వాళ్ళు చేసేది వాళ్ళు అంతే చేస్తారు ఇది ఒకటే ఇంకెందుకు అండి నా నూట ఎనిమిది తెప్పిస్తాను ఈ రకంగా ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ మీద ప్రచారం మానవులకు ఉండేటువంటి వీక్నెస్ స్పందించి ఐడెంటిఫై చేయడం ఒక్కొక్క ఐటమ్ వీళ్ళు కర్మినహా కర్మవాదులు ఇలా ఉంటారు ఈ కర్మ గృహస్థు చేస్తే తప్పు కాదు ఎందుకంటే శాస్త్రం అలా ఉంది సో గృహస్థుని మీరు ఎలా తప్పుపడతారు సో ఆ కుమేర పూజ అలాగే ఉంటుంది రాజాయ ప్రశ్య సాహినే నమో వైఖ వణాయ పుర్ణే తర్వాత మే కామాన్ కామకామాయ మహ్యం అరే కామకాముణ్ణి నేను కామకాముడనైన నా కొరకు సహా కామాన్ దాత నేను కామకాముడ శ్రీకృష్ణుడే ఉన్నాడు స శాంతి మానోతి నమకామి శాంతి ఎప్పులేదు ఎవరైతే కామాలని ధ్యానం చేస్తాడో వాడికే శాంతి కాని కామకానికి శాంతి లేదని చెప్పారు మీరు కర్మకాండలోకి వెళ్తే ఏముంటుంది కామకామా కాశ్వరో వైశ్రవణో దాతు వైశ్రవణ కుబేర కామేశ్వర కామానాన్నిశ్వర కోరికల్ని ఆయనే తీర్తాను ఎందుకంటే డబ్బున్న వాడే తీరుస్తాడు కోరికలు ఆయన ట్రెషరీ సెక్రటరీ ఆయన దగ్గర మోత ఉంది కోరికలు ఎవరు తీరుస్తారు వీధిలో ఒక ఐశ్వర్య నమ్మకం వస్తే పిల్లలందరూ ఎవరి దగ్గర ఎవరి గీతకెళ్తారు డబ్బులు ఉన్న వాడి దగ్గరికి ఇచ్చి లక్షణం ఉన్నవాడి దగ్గర గీతికెళ్ళే అంకులు అందుకని ఐస్క్రూడు వచ్చిందని తీసుకురా ఈ అంకులు ఎప్పుడు డబ్బు కూడా బయటకు తీయడం తెలిస్తే వాళ్ళు సెన్స్ చేస్తారు ఆహ్లాంటి వైపు వెళ్లరు వాళ్ళు కూడా వాడిని అడిగి ఉపయోగం లేదు కాబట్టి ఉదయరాయ వైశ్వణాయ మహారాజాయ నమే దాన్ని ఓంతద్బ్రహ్మతో మునిగట్టుకండి అసలు అది అయిపోయింది మంత్రపుష్పం ఇదో పుష్పం అయిపోయింది ఇంకో పుష్పం తర్వాత వస్తుంది ఓ ఇంత బ్రహ్మ దీన్ని దాన్ని కలిపి అడిగి ఒకటే అనుకున్నారు చాలా తప్పది కాబట్టి కర్మలు ఉన్నారే వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే తప్పేం ృహస్థియడం వల్ల తప్పలేదు సన్యాసి చేస్తే చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పుడు నేను చెప్పింది సన్యాసం చేస్తున్నాడు సో బాహ్య విషయ అపహృత చేతస ఇంకేమని చెప్తాం వాళ్ళ గురించి ఈ కర్మల గురించి తిడతారా తెగబడి తిగతారా ఏమంటున్నారంటే అయ్యో వీళ్ళు బాహ్యముల నుండే భోగముల చేత అపహరింపబడిన వివేక జ్ఞానము గలవారు అంటే వివేక జ్ఞానం వేతస్సు అంటే మరో మరోటి అనుకున్నారా వేతస్సు అంటే వివేక జ్ఞానము వీళ్ళకి ఏది సత్యము ఏది నిత్యము ఏది అనిత్యమో తెలీదు వీళ్ళకున్న అమ్మ ఇంత పండితులు కదా ఎందుకు తెలియదంటే వాళ్ళకు ఉన్నటువంటి బాహ్యం భోగాసక్తి ఏదైతే కాదని కోరికలు కోరికను వాటి మీద ఉండే ఆసక్తి ఏదైతే కలదో ఆసక్తి చేత వీళ్ళ వివేక జ్ఞానం అపహరించబడినది వాడికి నిత్యా నిత్యం లేదు వేద అతి సో అన్న ప్రధాన్య కర్మిణ బాహ్య విషయాత్మృతచేత వేద ప్రమాణ అది వీళ్ళకి ప్రమాణం వేదమే వేదం అంటే పాపం ప్రాణం ఉంటుంది శ్రద్ధ ఉంటుంది వేదం వర్ణిస్తారు కానీ ఈ పని చేస్తారు దీని తర్వాత చెప్పిన పని చేయరు కర్మకాండంలో ఫిక్స్ అయిపోతారు కర్మకాండ ఇదే స్టెప్ అది సోపాన క్రమంలో వెళ్ళాలి అది కర్మకాండ నిషిద్ధ కర్మలు మానేసి కామ్యకర్మలు చేసుకోవటం కామ్యకర్మల్ని త్యాగ త్యాగం చేసి నిత్యకర్మలను చేసుకోవటం తర్వాత వాటికి ఉపాసనలను జోడించటం తర్వాత అకర్తృ అభోక్తులు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందటం అది సోపానక్రమం వీడి ఆ సోపానంలో ఫస్ట్ సెకండ్ సోపానాల దగ్గర ఫిక్స్ అయిపోతాయి ఇది నిష్పార్శ్యం గృహస్థు ఫిక్స్ అయినా తప్పుపరచడానికి లేదు గృహస్థుకి గృహస్థం అంటే వనప్రస్థుతి కాదు గృహస్థం వనప్రస్థుతి హనీ మూన్ లో వెళ్ళి వాడిని నైనా మీరు ఇచ్చిన డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో ఎంజాయ్ చేసుకో ఆ డబ్బు ఖర్చు పెట్టుకో కానీ సగంలో డబ్బు ఖర్చు పెట్టేసి సగంలో నాకు మళ్ళీ మన మాత్రం ఇవ్వద్దు అని చెప్తే సరిపడుతుంది మరి మళ్ళీ నాకు దరిగ్రు మాత్రం ఇవ్వద్దు మళ్ళీ డబ్బు పంపించుకుని ఆ ఉన్న డబ్బుతోటి భోగాలు అనుభవించు అని చెప్తారు తప్పదు కాబట్టి కానీ వనప్రస్థుతి గల చేస్తారు సన్యాసి చేస్తారు హ అసలు అటువంటి దృష్ట్యా ఉండకూడదు స్వబాహ్య విషయా అపహృత చేత సహ అవడం వేదమే ప్రమాణం ఇప్పుడు చెప్పిన వేదమంత్రం కాదు వేదమంత్రం కదా అని మరి శ్రీకృష్ణుడు దాన్ని ఏం చేసేది ఖండించలేదు ఇది వైదిక సిద్ధాంతం యొక్క గొప్పతనం అదేమిటంటే దాంట్లో చెప్పిన కర్మకాండమే అదే ఖండిస్తుంది ఖండించడం అంటే నిరాకరించటము రిజెక్ట్ చేయటం వైపు వెళ్ళిపోవడం ముందుకు వెళ్ళిపోవడం చెరయి వేసి చెరై వేసి ఆగిపోవద్దు ఎక్కడక్కడ ముందుకు వెళ్ళిపోతా మరి వేస్తా వేస్తే నది ఇంకొకటి వస్తుంది ఆ వేర్లో మరొక నడుస్తుంది నెక్స్ట్ యంగ్ మ్యాన్ ఉంటుంది అప్పుడే పెళ్లి ఉంటాడు వారు సమ ఏకామా చాలా శోభగా ఉంటుంది డెబ్బై ఏళ్ళకి సమ ఏకామాని కామకామాది మహిళమంటే బాగుండదు చూడ్డానికి కూడా బాగుండదు రావణాల్సి ఉంటుందంటే నక్షత్ర సూర్యోభాకే అని అంత సమయం సందర్భం ఉంటుంది పరమాత్మ సత్యం ఆత్మైకత్వం వినాశమివ ఇంద్రవన్యమానా వైదికులుంటారే కర్మ కర్మసులు ఉంటారే వీళ్ళు కూడా ఆత్మ ఏకత్వం వాళ్ళకి ఏకత్వం అంటే వాళ్ళకి నాశంతో సమానం ఎందుకంటే ఏకత్వం వాళ్ళకి నేను భిన్నము దేవత భిన్నము ఫలం భిన్నము కర్మ భిన్నం ఇది భిన్నం అది భిన్నం ఏకత్వం ఒప్పుకోదు ఇప్పుడు మీరు తూర్పుతో తిరిగి తూర్పు తిరిగి నువ్వు హోమం చేయన్న చోట తూర్పు బడమరా ఎడమ పశ్చిమ ఇవన్నీ కూడా దిగ్విభాగం కల్పిటామని మీరు అన్నమూకూడదు అన్నా వాడికి అర్థం కాదు అర్థమైనా వాడు దాన్ని తిరస్కరిస్తారు వాడికా మాట చెప్పకూడదు అది తూర్పు తూర్పు పడమర పడమరా తూర్పుకి ఇంద్రుడు అధిపతి దక్షిణం వైపు తిరగ దక్షిణం అని మీరంటే వాడు ఆజీమనం చేస్తాడు ఎందుకని దక్షిణం ఎముడు ఎముడు అంటే మృత్యు మృత్యు అంటే భయం చూసారా అది చూసారా మరణించడం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది బిహేవ్ అంటే అధ్యానం ఉంటే మరణం మాట మీరు అనకూడదు అని అనకూడదు అపమాత అపమృత్యు మాట్లాడద్దు అంటే వెరీ బిగ్ ప్రాబ్లం సో వాటి అటువంటి ఆ కర్మక్షమికి వేద ప్రమాణి వేదం గొప్పదని అంటూనే ఉన్నప్పటికీ కూడా అతిశబ్దం చేత ఇదే వేదమని వేదం లేదా అంటూ ఆ పరమార్థ సత్యమైన ఆత్మైతత్వాన్ని అదేదో వినాశం అన్నట్టుగా వాడి పుట్టి అన్నట్టుగా భయపడతాడు ఇంద్రుడు అలాగే భయపడతాడు వినాశమే వాతోభవతి అని వీళ్ళు కూడా ఇంద్రుల్లాగే భయపడతారు భయపడేం చేస్తారు ఘటీయంత్రమత్ రోహ ప్రకారై అని బంభ్రమతి బంభ్రమతి బహువచనం ఏకవచనం అనుకున్నారు భవతిలా ఉంది కదా బంభ్రమతి బంభ్రమత బంభ్రమతి బహువచనం సో ఘటీయంత్రము అంటే మెరీ గో రౌండ్ మెరీ గో రౌండ్ మెరీ గౌరవం మెరీ మెరీ అంటే ఎంజాయ్ అనమాట ఈ మెరీ గోరం ఉంది ఎలా ఉంటుందంటే మీరు యు ఎంటర్ ఇంటూ రేట్ దాంట్లో ప్రవేశిస్తారు ఓ పాయింట్ దగ్గర మెరీ గోరండ్ లో ప్రవేశిస్తారు ప్రవేశించి అలా యు గో అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ దెన్ యూ ఫాల్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ మళ్ళీ కంబ్యాక్ ది సేమ్ పాయింట్ ఈ కాదు మెరీ గౌరవం ఘటీయంత్రం ఇష్ట అంట ఈ మెరీ గోరండ్ లోకి ఎత్తిన వాడు పైకి వెళుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే ఏమీ లాభం లేదు మళ్ళీ కింద పడిపోయి మళ్ళీ మొదటికి వచ్చేస్తది వీడు ఇది ఆరోహావరోహ ప్రకారం ఇది సో అంశం బంభ్రమతి మెరీ గౌరవ కిందకు వచ్చేస్తా వీడికి అదే నేను చిన్నప్పుడు తీర్థంలో తిరిగి వాళ్ళ అనా మీరు ఆ మెర్రి గౌరవంలో ఎక్కాలంటే అనా ఇవ్వాలి మా అమ్మగారు చెప్పారు అరే అది ఎక్కగరా వాణి చేసుకుంటావు ఇప్పుడే టిఫిన్ లో ఉంది బాగా ఊరిలోకి తిన్నావు వాంటివి తీసుకుంటావు అది ఎక్కకు లేదు ఇది రెండు అనాలు తీర్థానికి ఇస్తున్నాను ఏదైనా ఉపయోగకరమైన వస్తువు కొనుక్కో లేకపోతే బ్యాక్ ఫుట్ కూడా పాడు చేసుకోవాలని చెప్పి ఇచ్చేవారు ఇస్తే మొట్టమొదట ఈ మెరీ గౌరవంలో వాడికి వాళ్ళు అక్కడికి వెళ్ళేప్పుడు కొంచెం డౌట్ వచ్చేది వాడి మధ్యలో నిలబడి వాడి చేతితో తిప్పుతాడు ఇండియన్ వెరైటీ ఆఫ్ మెరీ గౌరవం వాడు రాదా అని వాడు ప్రోత్సాహం చేసి అక్కడికి వెళ్లగానే తీసుకెళ్లిపోతే కూర్చొని పెట్టేసి వాడు అలా వాడికి ఇచ్చేసి దాంట్లో కూర్చోదు కూర్చుని అలా వెళ్లి వెళ్లి వెళ్లి మహానంద పడిపోయి మళ్ళీ చనిపోతాడు వచ్చి అక్కడికి రాగానే వాడు దినిపేస్తారు మనం మనం లేదా అనా ఇచ్చిన తర్వాత దిగుతాం దెబ్బ వాడు అక్కడే నిలబడతాడు నిలబడ అలా వస్తూనే తీసేస్తారు అలా వచ్చి అలా వచ్చి వాడుస్తాడు తోలేస్తాడు వీళ్ళని తోలేసి మళ్ళీ కొత్త డాక్టరీ ఇంకో అనా ఉంటే మళ్ళీ వచ్చి జాయిన్ అవుతుంది మళ్ళీ ఇంకో తీర్థం అంతా తిరిగి వచ్చి ఇంకొక అణ ఉంది ఎనాని ఏం చేయడం మళ్ళీ మెల్లి గోదావం రెండు అనాలో తర్వాత చేతులు దులుపుకుని పంపకపోతుంది ఇవి కర్మవాదులు ఇలాగే ఉంటారు గిహలోకం నేను పరలోకం దాకా ఎందుకంటే గహలోకం గృహలోకంలో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో వీరికి దుఃఖం కష్టం వస్తుంది వస్తే ఏదో ఎవరినో పట్టుకుంటాడు వాడేదో పూజ ధర్మం చేయిస్తాడు అది అయిపోతుంది వీడు అది అది సక్సెస్ అయింది అని అనుకోండి సక్సెస్ ఈజ్ ఆల్ ఫిఫ్టీ ఫిఫ్టీ సమాచారం వీడు ఎలా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు ఎంతసేపు పంతొమ్మిది వందల తొంభై జనవరిలో చేసేది అనుకోండి కామ్య కర్మ ఎంతవరకు హ్యాపీగా ఉంటాడు జూన్ వరకు హ్యాపీగా ఉంటాడు జూన్లో మళ్లీ వరకు వస్తుంది ఇంకోటి ఏదో అప్పుడు ఇంకోటి మళ్ళీ నవంబర్ మళ్ళీ డిసెంబర్ తొంభై తొంభై ఒకటి తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు వేల రెండు వేల ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఈజ్ ఆల్వేస్ లైక్ దా ఎప్పుడో ఏదో సమస్య ఉంటుంది ఆ సమస్యకి మలాం పట్టి ఏదో కార్యక్రమం చేసి దానికి అక్కడ మాట పెట్టి దాన్ని గట్టెక్కిస్తుంటారు మళ్లీ అదే ఈ సంసారాన్ని మౌలికంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతారు దాంతో పెద్ద బంధం ఆ టెర్మినాలజీలో పడుతుంటుంది అయితే పదజాలము భావజాలము దాంట్లో చిక్కుకుపోతాయి దాంట్లో ఎలా చిక్కుపోతాడో తెలుసు అండి ఆ భావ ఆ పదజాలం ఎలా ఉంటుందంటే ద మోస్ట్ రిడిఫ్లెస్ రిరేషనల్ సూపర్ స్పిషస్ ఫూలిష్ టెర్మినాలజీలో చిక్కుకుని ఉంటాడు మనిషి దానికి శాస్త్రం అని పేరు పెడతాడు ఇంకా టెర్మినాలజీ అంటే ఎలాగే ఉంటుంది దానికి అరడజన ఋసుల పేర్లు తెగిలిస్తారు వామదేవుడు అంటాడు వశుష్ఠుడు అంటాడు విశ్వామిత్రుడు అంటాడు వీడు అంటాడు వాడు అంటాడు ఆ మూసు అనుకున్న అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉంటే ఇదంతా కూడా నాన్ సెన్స్ అని చెప్పి వాడు ఎవడో ఉంటాడు మీరు అది గమనించండి దానిపైన్ సెన్స్ ఐఎమ్ క్రియూ ఎందుకో తెలుసు మీ హృదయంలో ఉన్నటువంటి డౌట్ నేను బయటికి లాగలేదు ఇది నాన్ అని నేను అంటున్నా మీ అందరి తరఫున నాన్ అని నేను అంటున్నాను I am, I am just bringing out what is already in your heart. Let us see, Aapana niyanthata niri tela irupo vatsha. Nena niti ki chedhin churnanakabhati, nene jesna. Really? It's a service that I say it is irrational. It is nonsense and I am doing a service to you. Like what the evidence is, the, the case, this is all uh, uh, asandar bhanga woman um, evidence that ఎవరికి వచ్చింది అలా అంత మాట్లాడడానికి ఏ దేవత వచ్చింది ఎక్కువ పడుతుందని భయపడతారు కానీ అంటారా ఎవరన్నా సో సర్వీస్ అది కాంప్లిమెంట్ మార్చి ఈ లోకంలో ఆ కామ్యకర్మం చేసుకోమని ప్రోత్సాహం చేసి వాడు ఉంటాడు కానీ అదే కామ్యకర్మం వల్ల నువ్వు ఉద్ధరింపబడవురా ఇది ఘటీవత్ అలాగే అరోహాహ ప్రకారంగా ఉంటుంది కాంగ్రెస్ సిద్ధిస్తుంది ఒక వైపు వెళ్తాం మళ్ళీ కింద పడతాం మళ్ళీ మొదటికి వస్తాం ఈ లుక్ తుప్పి చెడ్డి ఎండసా ఎందుకంటే వీడు మళ్ళీ మొదటికి వస్తారు మళ్లీ లుక్స్ తుప్పిడ్ తుదికడ్డి తిదికంటే తిట్టు కాదు ఏం చేయాలో తెలీదు మళ్లీ సంసారం ఇంకో సమస్య ముందుకు పడేస్తుంది మెట్టు మీద పడేస్తుంది మళ్ళీ తుస్తూ ఉంటారు మళ్ళీ పరిష్కారం కావాలి ఆ పరిష్కారం అవ్వలేదు మళ్ళీ పాటవాడి దగ్గరికి వెళ్దామా లేకపోతే వాడి తాటికొడ వాడి దగ్గరికి మనిషి బం భ్రమతి అలాగా గిరగిర గిరగిర అక్కడే తిరుగుతూ ఉంటారు నో ప్రాబ్లం తహా కానీ వీళ్ళందరూ పండితులు అండి కాంక్షలు క్షణికలు జ్ఞానవాదులు తార్కికులు నైయాయికులు మీమాంసకులు అయితే వీళ్ళందరూ అయితే గెవలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇక సామాన్య మానవుల గురించి ఏ చరువు సంధ్య లేదు వాళ్ళు ఏదో కడుపుకు తిండి కట్టుకుందా ఏదో భోగాల కోసం ధనం అంత మాత్రమే ఏమాత్రం వివేకం లేని సామాన్యుల గురించి ఏం చెప్పమంటారు వాళ్ళ గురించి వివేకహీనాహ వాళ్ళకి కోపం ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే విషయం వాళ్ళకి తెలియదు సో వివేకం లేని వారిలో ఉంటారు స్వభావత ఏవా బహిర్యాపహృతేత సహా స్వభావత అంటే పుట్టుకతోనే పుట్టుకతోనే మానవుడు అజ్ఞానిగా పుడతాడు ఆ అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాని అవ్వాల్సి ఉంటుంది సో ఆ అజ్ఞానమే అలాగే ఉండిపోయిన సందర్భంలో మానవుడు బాహ్యములందు ఉండే విషయములు విషయములు ఉంటే శబ్దస్పర్శ రూపరస గంధములు వాటి భోగబుద్ధి ఉంటుంది అది భోగ్యములనే బుద్ధి ఉంటుంది వాటి చేత ఆకర్షింపబడుతూ ఏ రకమైన వివేకము లేకుండా మనిషి ఆ సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు సో శాస్త్రాలని తల్లదండ్రులుగా వర్ణించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇం అన్నే క్షుద్ర జంతువా ఇతర ప్రాణులు అల్ప ప్రాణులు పెద్ద తెల్లిపేట లేని వాళ్ళు మానవులు ఇతర ప్రాణులు కూడా అవన్నీ సంసారంలో పరిభ్రమిస్తున్నాయని అజ్ఞానంలో చిక్కుకుని ఉన్నాయని వేరే చెప్పాల్సిందే ఉంది వాటిని తప్పు పట్టడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ ఆపుదాము ఓం పూర్ణమ పూర్ణమిదం పౌర్ణా పూర్ణము దశ్యతే పూర్ణస్ పూర్ణమాద పూర్ణమే భావ శిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ విరుద్ధో నమ హరిస్త శ్రీకృష్ణార్మనమస్తు అంత రికార్థంగా వాళ్ళ విధంగా